పరిషదు మైమోనతుడా సర్వాధికారి సరసృష్టికర్త అయిన ప్రభు నీకు వంద నాలున తండ్రి ప్రభు నీకు వంద నాలుగు ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకు కొట్లాది వంద నాలుగు ప్రభావ ఏసు ప్రభు స్తోత్రం చెల్లిస్తున్నాం రానిబిడ్డి తొందరగా నడిపించి వాళ్ళకున్న అటంకాలను తొలగించండి ఇచ్చిన ధన్యతను బట్టి నీకే కొట్లాది వంద నాలుగు చెల్లిస్తున్నాం ప్రభావ ఈ ఆరాధన మీరుతో నడిపించి విద్యా విద్య ఇచ్చేయండి పాఠాల ధర మీరు మైపొందండి వాక చేత మీరు మాతో మాట్లాడండి ప్రభావ గుణమిత్వ గతను మర్మాల చేత మీరు మాతో మాట్లాడండి అయ్యాని రాకడ అతి త్వరలో ఉంది ప్రభ మరి కుటుంబాలు అందరు సిద్ధపడాలా ప్రభావ మీరే సహాయం చేసి మీరే పొందండి ప్రభావ ప్రతి కుటుంబాన్ని ఏసుకుశ నాలు సరి చేయండి ప్రభా వాక్యం చేత బలపరిచి దీవించి ఆశీర్వదించి రాకడికి సిద్ధపరచుకోమని నజడని ఏసుకుశమడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ కుటువతనే నా యేసుని సన్నిధిలో तुहला अर्पात में हाय येशु सनेदिलो अनन्य आनंद में हाय येशु सनेदिलो हाय में आनंद में नम येशु सनेदिलो ओह ओह पाप मन तवो येन रोग मन ते कलिय येशु रक्त मुलो కృష్ణందు జీవితం కృప ద్వారణ పరిశుద్ధ ఆత్మలో పాపమంత పోయెనో రోగం ఏ జీవితం కృప ద్వారా రక్షణ పరిశుద్ధ ఆత్మలో కుతూహల అర్బాటమే కుతూహలార్ బాటమే నా యేసుని సన్నిధిలో దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయమునే ఆత్మలో దేవుడు గుర్తించేనండి అద్భుతమద్భుతమే దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయామునే ఆత్మలో దేవుడు గుర్తించె నన్ను అద్భుతం అద్భుతమే కుతూహలార్ బాటమే నాయసుని సన్నిధిలో హలార్ బాటమే నాయసుని సన్నిధిలో శక్తినిచ్చనేసు జేమునిచ్చనేసు జేముపై జమునిచ్చెను ఏకముగా ముగా కూడిసన్న పాడి చాటదము నిచి ఊరంత చాటముచునీ కూడి ఓసన పాడి ఊరంతా చాటదము కుతూహల బాట మేలో కుతూహల బాట మే నా ని సన్నిధిలో బూరాధ్వనితోనూ పరిశుద్ధులతోనూ ఏ సూరానై ఉండే ఒక్క అక్షరంలోనే రూపాంతం పొండి మహిమలో ప్రవేశిద్దా భూరాధ్వనితోనూ పరిశుద్ధులతోనూ ఏ సూరానై ఉండే ఒక్క క్షరంలో నే రూపాంతం పొంది భయమలో ప్రవేశిద్దా కుతూహలార్ బాటమేసు కుతూహలార్ బాటమే నా యేసుని సన్నిధిలో ప్రేసరాడాంటి శక్తి చేత కాద నేను బలముతో నిధి కాదనెను నా ఆత్మద్వారా దిని చేతునని ఏ సై ఎసెల విచెను నా ఆత్మద్వారా చేతునని ఏ సై శక్తి చేత కాదనెను బలముతో నిధి కాదనను నా ఆత్మద్వారా దిని చేతునని ఏ సై అసెలవిచెను నా చేతునని ఏ సై అసెలవిచెను ఓ గోప పార్వతమా జరుబాబెలు నడ్డగించను ఓ గోప పార్వతమా జరుబాబెలు నడ్డగించను ఎంత మాత్ర పుదానవు నీవ నెను సదును భూమిగా మారెదవు ఎంత మాత్ర పుదానవు సదును భూమిగా మారెదవు శక్తి చేత కాద బలముతో నిధి కాద నేను నా ఆత్మద్వారా దిని చేతునని ఏ సెలవిచెను నా ఆత్మద్వారా చేతునని ఏ సై ఓ ఈశ్ర విను నీ భాగ్యమెంత గొప్పది ఓ ఈశ్ర విను నీ భాగ్యమెంత గొప్పది ఏ సయ్య రక్షించిన నిన్ను పోలీన వారెవరు ఏ రక్షించిన నిన్ను పోలీన వారెవరు శక్తి చేత కాదనెను బలముతో నిది కాదనెను నా ఆత్మద్వారా చేతునని నా ఆత్మద్వారాది చేతునని ఏల విచెను అలా లియ థ్యాంక్ యూ సర్ప్రైజ్ రాన్నగా ప్రార్థన చేసి వాక్యంలోకి వెళ్దాం పరిశుద్ధుడ దేవ మా ప్రియ పర్లోకపు తండ్రి జీవం గల నీకే స్థుతుల స్తోత్రం నైనా నిన్నా నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప దేవ మహాపరిశుద్ధుడైన దేవ నీకే స్థుతుల స్తోత్రమైనా ఈ గడిచిన కాలం అంతా ప్రవ్వ సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీలెక్కలు నిలబెట్టినారు ప్రవ్వా దివారాతు మమ్మల్ని కాచి కాపాడిన గొప్ప దేవుడు వేశాయా నీకు ఎంతో వందలనైనా ఈ దినం మేము సజీలుగున అంటే అది కేవలం మీరిచ్చిన కృపనేనైనా మీరిచ్చిన ధనిత ప్రవ్వ ఈ సాయంకాల సమయంలోనైనా మీ కృపా సింహాసనాన్ని మేము ఆశ్రయించడం మీ పాదాల చెంతకు మేము వచ్చినాం ప్రవ్వ మర్యలాగా ప్రవ్వ దేవాతి దేవా మీరు మాతో మాట్లాడండి ప్రవ్వ మా హృదయాలు మా జీవితాలు సరి చేయండి ప్రవ్వ మాలో ఇంకేమైనా ఆయాసకరమైంటే ప్రవ్వ నాయన వాటి నుంచి మాకు విడుదల దమని ప్రార్థిష్టం అగ్నితో మమ్మల్ని శుద్ధీకరించమని ప్రార్థిష్టమైనా మీరు ఎంతో పరిశుద్ధులైన గొప్ప దేవుడు వేసయ్యా మీ సన్నిధులు మేము రావాలంటే మేము పరిశుద్ధంగా ఉండాలా ప్రవ్వ మమ్మల్ని అందరినీ మా పాపములు క్షమించండి నా దేవ నా తండ్రి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయినా మీకు శక్తితో మమ్మల్ని అభిషేకించండి వాక్యంలోని సత్యాన్ని మీరు గ్రహించలాగనా మాక ఆత్మీయ నేతలు ఇప్పమని ప్రార్థిష్టమైనా యుగ సమాప్తి చివరి అంచుకు మేము మా పిలుపు మా ఏర్పాటును మేము నిత్యం చేష్టకు మరీ జాగ్రత్త పడి జీవించాలా రాని దినాల్లో ప్రభావ మేము ఏ రీతిగా మేము వెళ్ళాలా ఏ రీతిగా మేము నడుచుకోవాలా ప్రభావ మీరు మాతో మాట్లాడం మమ్మని బలపరచండినైనా గొప్ప దేవ ఇంత భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం ప్రభా అయినా ఎక్కడ చూసినా అలజడి ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులైనా మీరు ఆకడకు సంబంధించిన ప్రతి సూచన మా కాలంలో నెరవేరుతుంది కాబట్టి ఇప్పుడు మేము ఏం చేయాలి మీదట ప్రవ్వ మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మా సేవా జీవితంలో మేము ఏ రీతిగా మేము ముందుకెళ్ళాలా ప్రవ్వ నైనా మీ సంధిలో మేము కూర్చొని నేర్చుకొని ప్రవ్వ మీ కాడి మేము మొయ్యాలా ప్రవ్వ మీ పాదల దగ్గర కూర్చొని మేము మీ కాడి ఎంతో సులువైంది తేలికైంది ప్రవ్వ కాబట్టి నైనా మీ పాదల దగ్గరికి వచ్చినమైనా మరేలాగా మేము మాకు నేర్పించండి ఆ పని ఏ రీతిగా మేము చేయాలో మాకు బోధించండి మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించనైనా పరిశుదాత్మ దేవ మా హృదయంలో మీరున్ను ప్రవ్వ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నమైనా మా జీవితంలోకి రమ్మని ప్రార్థిష్టం మా స్వబుద్ధి సొంత తలంపులు సొంత జ్ఞానం కొట్టివేమని ప్రార్థిష్టమైనా మీ తలంపులు మీ జ్ఞానం మీకు ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి నా ప్రవర్తన అంతట్లో మీ అధికారానికి మేము లోబడుతున్నమైనా నన్ను నీకు సమర్పించుకున్నమైనా తండ్రి మీ ఆత్మచేతను నడిపించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం నా తండ్రి ఆమె వషేయ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము పాత నిబంధన కాలంలో ఇస్రాయల్ ప్రజలు ఏ రీతిగా జీవించినారు క్రొత్త నిబంధన కాలం వచ్చే వారికి క్రైస్తవ జీవితం ఏ రీతిగా కాబట్టి యాజకులు ఏ రీతిగా ఉన్నారు అనే విషయాలు ఈరోజు మనం ధ్యానిస్తున్నాము కాబట్టి క్రొత్త నిబంధన పాత నిబంధన అయినా కానీ అనేది ఒకటే అది ఓల్డ్ టెస్టిమెంట్ కావచ్చు న్యూ టెస్టిమెంట్ కావచ్చు ఎందుకంటే ఇస్రాయల్ అనేది ఆత్మీయమైంది శారీరకమైన ఇస్రాయెల్ కాదు ఎందుకంటే ఈరోజు ప్రపంచమంతా ప్రకృతి సంబంధ విషయాల గురించి చూస్తారు కానీ అంతరంగ మందు మమ్మల్ని మనవల్ని దేవుడు యూదులుగా మార్చుకున్నాడు బాహ్యానికి యూదులైన వాడు కాదు అంతరంగ మందు ఉన్నవాడి అసలైన యూదులని పౌళ్ళు రోమిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పద్దెనిమిది వచ్చిలో మనం వాక్యం చూస్తాం కాబట్టి అలాంటి ఇస్రాయల్ ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా పాత నిబంధన కాలంలో కానీ ఇప్పుడు మన పాత నిబంధన కాలంలో వాక్యం చూస్తున్నాం కాబట్టి కాబట్టి అది తిరిగి ఏ రీతిగా నెరవేరుతుంది తర్వాత ఆ కాలంలో ఉన్న ప్రజలు ఏ రీతిగా ఉన్నారు తర్వాత దేవుని బిడలు దేవుని యాజకులు ఏ రీతిగా ఉన్నారు ఆ టైంలో యాజకులు ఏం చేస్తున్నారు దేవుడు యాజకులతోని ఏం మాట్లాడుతున్నాడు ఈ రోజు నీతో నాతో ఏం మాట్లాడుతున్నాడు అనే విషయాలు మనం గ్రహించగలిగినప్పుడు మన పిలుపును మన ఏర్పాటును మనం నిత్యం చేసుకుంటాం మరి విశేషంగా నీ సేవా జీవితాన్ని నీ బోరను సిద్ధపరుచుకుంటావు లేక నీ ద్యూటీని చక్కపరుచుకుంటవు కాబట్టి నీ జీవితాన్ని చక్కపరుచుకుంటావు లేక నీ ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకొని ప్రభు నేను ఎందుకు పిలుచుకున్నాడో ఆ పిలుపు తగినట్లు నువ్వు ప్రయాసపడి ముందుకు పోవడానికి ప్రయత్నిస్తూ ఉంటావు ఇది చాలా ముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో రక్షింపబడ్డ ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి సేవ చేయాలా రక్షింపబడ్డ ప్రతి ఒక్కరూ ఆయన సువార్థికులు బోధకులు అపోస్తులు ప్రవక్తలు ప్రతి ఒక్కరు ఒక్కొక్కనొక రీతిగా దేవుడు వాడుకుంటూ ఉంటారు కానీ యుగ సమాప్తిలో వాళ్ళి వాళ్ళు చేయకపోవటం వల్ల ఏం జరుగుతుంది అనే విషయము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఒకసారి మనం యశయ గ్రంథము నాలుగో మొదటి వచ్చే మనం చూసినప్పుడు ఇస్రాయిల్ అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా దేవుని బిడ్డలు లేక యాజకులు దేవుని సేవకులు అయితే యహోవ మాట ఆలకించుడి కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు ఇస్రాయిల్తోని మాట్లాడుతాడు దేవుని బిడ్డలతో మాట్లాడుతున్నాడు ఆయన ఏమని మాట్లాడుతున్నాడు ఆలకించుడి అన్నప్పుడు మనం ఆలకించాల దేవుని స్వరము ఆలకించుడి అన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం ఆలకించాలా పాత నిబంధన కాలంలో దేవుని వాక్ ప్రత్యక్షమైనప్పుడు మనుషులు బహు భయంకరమైన భయంతో వణుకుతునే వాళ్ళు వాళ్ళు దేవుని స్వరము వింటున్నప్పుడు వాళ్ళు ఆ ఉరుములతోని దేవుని స్వరం అక్కడ మోసతో మాట్లాడుతున్నప్పుడు భయపడిపోయినారు వాళ్ళు అంత గంభీరమైన స్వరం మన ప్రభుది అయితే దేవుడు అక్కడ ఏం మాట్లాడుతున్నప్పుడు ఇస్రాయిల్ ద్వారా మాట ఆలకించుడి కాబట్టి దేవుడు జీవం దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఆలకించాలి ఎందుకు ఆలకించాలన్నప్పుడు ఇక్కడ దేవుడు ఒక విషయాన్ని తన సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు ఏంటంటే సత్యమును కనికరమును దేవుని గుచ్చిన జ్ఞానము దేశమందు లేకపోవట చూచి యహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు చూడండి ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ మొట్టమొదటి ఎవరికి చెప్తున్నాడు దేవుని బిడలు చెప్తున్నాడు తర్వాత ఈ లోక తోటి ఈ దేశ నివాసాలతోటి నేను వేద్యం ఆడుతున్నా దేవుడు వేద్యం ఆడితే మనం నిలబడగలమా నిలబడలేం కాబట్టి ఎందుకు వేద్యం ఆడుతున్నాడు దేవుడు ఎందుకు వేద్యం మాడుతున్నాడు ఈ లోకంలో మనుషులతోని దేవుని బిడలతో ఆయన ఎందుకు వేద్యం ఆడుతున్నాడంటే నేను మిమ్మల్ని ఏర్పరచుకునేందుకు ఐగుప్తు దేశం నుంచి మిమ్మల్ని పాలు తేలు ప్రాధించే దేశానికి మిమ్మల్ని నడిపిస్తున్నా నేను నా శివకుడైన మోసను బట్టి మిమ్మల్ని నడిపిస్తున్నా ఆ ఇనుప కొలుముల నుంచి ఐగుప్తు అయిన బాణిసత్వం నుంచి నేను మిమ్మల్ని బయట తీసుకొచ్చిన ఎన్నో అద్భుతాలు మీ జీవితంలో చేసినా నా స్వకీయ జనంగా నా సొత్తుగా మిమ్మల్ని ఏర్పరచుకున్నా అలాంటి నా బిడ్డల నా బిడ్డలైన వాళ్ళని మీరు యాజకులుగాను మీ కుమారులు కొంతమంది ప్రవక్తలుగాను ఏర్పరచుకునే వర్ష గ్రంథంలో మనం చూస్తాం ఇదే వాక్యంలో అది చేస్తే వాళ్ళు ఏం చేసినారు వాళ్ళ కుమారులను రాక్షరాసం పోసి వాళ్ళకి వాళ్ళు భయంకరంగా మత్తులుగా చేసి దేవునికి విరోధంగా తయారు చేసినారు దేవుని ప్రణాళిక మొదటి నుంచి ఏంటంటే ప్రతి ఒక్కరూ దేవుని ప్రవక్తల్లాగా ఉండాలా దేవుని సేవకుల్లా ఉండాలి అనే కాలంలో ప్యాటర్న్ అది అది తిరిగి తిరిగి మన కాలంలో కూడా నెరవేరాల కానీ అక్కడ ఏం చెప్తుందంటే పాత నిబంధన కాలంలో ఒక యాజకులు ఒక ప్రవక్తలు ఉండేటోళ్ళు దేవుడు ఏర్పరచుకునే వాళ్ళు కానీ కొత్త నిబంధనకు వచ్చే వరకు అందరినీ యాజక సమూహంగా పరిశుద్ధ జనకంగా దేవుని సొత్తుగా తయారు చేసుకోండి ప్రతి ఒక్కరూ సేవకులే యాజకులేని వాక్యం చెప్తుంది చూడండి ఆ రీతిగా చేయకపోవటం వల్ల ఏం జరిగింది అన్నప్పుడు చూడండి ఈ రోజు ఏ రీతిగా ఉంది ఈ లోకం అన్నప్పుడు సత్యము లేదు కనికరము లేదు దేవునికి వచ్చిన జ్ఞానం లేదు సత్యము ఏది సత్యం ఏది అబద్ధం మనుషులకు ఏది యోగ్యమైంది ఏది అయోగ్యమైంది అది తెలియజేసే వాళ్ళు ఎవరు దేవుని బిడ్డలే దేవుని శివకులే తెలియజేయాల కాబట్టి కనికరం కాబట్టి మనుషులు ఎక్కడుంది కనికరం చెప్పండి కనికరం లేదు మనుషుల్లో ఈరోజు ఎవరి స్వార్థం వాడదే కనికరం ఎక్కడుంది ఎదుటి వాళ్ళ పట్ల కనికరం కూడా ఉండరు అన్నట్టు స్వార్థపూర్వమైన జీవితం ఉంటారు దేవుని గురించిన జ్ఞానం అసలే లేదు అసలు దేవుడు అనేవాడు ఎవరు దేవుడు ఉన్నాడా అని ఒకరు దేవుడు లేడని కొంతమంది అంటారు దేవుడు లేకపోతే ఈ సృష్టి అర్థొస్తుందని కొంతమంది అంటారు రకరకాలమైన మనుషులు రకరకమైన బోధలతో వాళ్ళ కాలం గడుపుతూ ఉన్నారు కానీ దేవుని తెలుసుకోవాలా దేవుని గురించిన ఆ విధానం తెలుసుకోవాలనేది మనుషులకు తెలియకుండా వాళ్ళు ఏం చేస్తుండ్రు ఈ లోకంలో బడి ఉన్నారు దానికి ఎవరు బాధ్యులు ఇక్కడ దేవుడు మాట్లాడుతుండ్రు నేను అందుకు వాళ్ళతో ఎందుకు వేద్యం ఆడుతు అక్కడ యాజకులతో కూడా యోజ్యం ఆడుతున్నాడు ఆయన ఎందుకు వేద్యమాడుతుండంటే మీరు నా సత్యాన్ని నా కనికరమును నన్ను నా గుచ్చిన జ్ఞానంలో మనుషులు నడిపిస్తలేరు అందుకు నేను వాళ్ళతో వేద్యమాడుతున్నా దేవుడు వేద్యమాడతామని నిలబడలేం మనం కాబట్టి యాజకులతో వేద్యమాడుతున్నాడు ఇప్పుడు యాజకులు ఏం చేయాలా దేవుని సేవకులు ఏం చేయాలా ఈ లోకంలో దేవుని సత్యాన్ని మనము ప్రకటించటం సత్యం ఏంది ఫిలా సత్యం అంటే ఏంటంటే నువ్వు పరమాత్మని కుమాడు నువ్వేనంటే అవును నేనే అంటాడు నేను సత్యం గురించి సాక్షిం వేయటానికి ఈ లోకంలోనే పుట్టినానన్నాడు ఏసు ప్రభు అప్పుడు పిలాత్ ఏం చేసిండు సత్యం ఏందని అడిగిండు ఆయన అనేసి అడిగి అతను వెళ్ళిపోయింది పక్కకి కానీ ఒక్క క్షణం గనకు పిలాతు ఆ గోళ ఎవరో అరుస్తా ఉంటే బయట వాళ్ళ చెప్పేసి వాళ్ళ మాట విని కానీ బయటికి ప్రభు నుంచి దూరం వెళ్ళిపోయింది అప్పుడు ఆయన చెప్పేటోడేమో సత్యం అంటే ఏందని చెప్పేటోడేమో సరే మనకు తెలుసు ఏసు ప్రభే సత్యం నేనే మార్గము సత్యం జీవం అనడు అది తెలుసు మనకు వాక్యం కానీ ఇంకా సత్యం ఇంకా ఏందో ప్రభు చెప్పోడు కదా ఇంకొక మాట చెప్పేటోడు ఆయన నాకు అనిపిస్తూ ఉంటుంది ఒకసారి ఏసు ప్రభు ఆ టైంలో సత్యం గురించి ఇంకొక మాట చెప్పుంటే ఇంకొక ఓడు ఇంకొక వచ్చిన అక్కడ యాడైతే యాడేదేమో ఇంకొక వచ్చిన రాయబడేదేమో కానీ ఈ రోజు దేవుని దేవుడు సత్యం అని తెలుసు ఏంది సత్యం ఎట్ల సత్యం ఆయన సత్యవంతులను ఎట్లా ఏండు దేవుడు ఈ లోకస్థులకి ఈ లోకపద ఈ లోకపరమైన వాటికి దైవత్వమైన చెప్పుకునే వాటికి దేవునికి ఏంది పోలిక వీరు నన్ను దేనితో పోలిస్తారు రాళ్ళతో పోలిస్తారా చెట్టుతో పోలుస్తారా అంటాడు ఎర్మియా గ్రంథంలో ఈ రోజు మనుషులు దేనితో దేవుని పోలిస్తున్నారు ఎవరు దానికి చెప్పాలా దేవుడు ఎందుకు మనకు యాజిక మనల్ని పెట్టండి ఈ లోకంలో అన్నిలు ఉన్నారు చాలా మంది ఎంతో మంది దేవుని తెలియని వాళ్ళు ఉంటారు కానీ ఆయన గుర్చిన దేవుని గురించి మనం చెప్పాలా చూడండి అంత డెప్త్ గా మనం చెప్పాలి ఎందుకంటే ఆ టైం కు మనం దగ్గర ఇప్పుడు మనం ప్రశ్నలు వేసే టైం అన్నట్టు మీ దేవుడు నిజమైన ఎంతో మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు ఈ లోకంలో మీ దేవుళ్ళు ఏంది స్పెషాలిటీ ఏంది మీ దేవుళ్ళు గొప్పతనం అన్నప్పుడు నువ్వు ఆ ఆయన దైవత్వాన్ని నువ్వు చూపించాలా సత్యం ఏ ప్రభు చెప్పి నేనే సత్యం అన్నాడు ఏందా సత్యం ఏంటి ఏ రీతి ఉంటుంది అనేది నువ్వు వాళ్ళకి చెప్పాలా అప్పుడు మనుషులంతా ప్రభుతో ఆకర్షింపబడతారు అన్నట్టు ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి గ్రంథాలు కానీ వాటన్నిటినీ ఏ రీతిగా దీంతో పోల్చి మనం చెప్పాలా బైబుల్ ఏం చెప్తుంది చూడండి ఇవన్నీ మనుషులు ఈ లోకంలో బోధిస్తలేరు ఐ పాస్టర్లు కూడా బోధిస్తలేరు చాలా ఎందుకంటే వాళ్ళ ఆ రీతిగా ట్రైన్ చేయకపోతే నీ విశ్వాసం నువ్వు ఎట్లా కాపాడుకుని వేసిన ఒక దేవుడు అని నమ్ముకొని కరెక్టే అని ఎట్లా దేవుడు అయినాయ్యా అని ఏ రీతిగా అన్నప్పుడు నేను కొన్ని ప్రశ్నలు నువ్వు దేవుని నమ్ముకొని వాళ్ళు అని లేసే ప్రశ్నకు నువ్వు జవాబు ఇవ్వకపోతే నువ్వు ఆయన సత్యవంతుడు ఆయన నిజమైన దేవుడని నువ్వు రుజ్జుకు పరచకపోతే వాడు ఎట్లా రక్షణ పొందుతారు నువ్వేం విశ్వాసం నువ్వేం దేవుని నమ్ముకోకుండా నువ్వు ఇంత ఇంతకాలం చూసినావంటే మా పాస్టర్ నాకు చెప్పలేదంటే పాస్టర్ తప్ప చూడండి ఈ రోజు ఆ రీతిగా వేయటం వల్ల ఎందుకు వచ్చిన బాధను సైలెంట్గా ఉండిపోతే వాళ్ళు దాన్ని అదే నిజమనుకొని వీళ్ళు బోధ కరెక్ట్ కాదని చెప్పి దేవుని సహిస్తంల మీద భయంకరంగా వాళ్ళు కామెంట్ చేసి వీళ్ళు సత్యమైన దేవుడు కాదని చెప్పి వాళ్ళే నీ దేవుడి గురించి నువ్వే రుజువు పరచలేకపోయినావు అని వాళ్ళు మనల్ని చులకంగా చూస్తూ ఉంటారు వాడు సులకంగా చూసినంత మాత్రాన ఆయన కాదు కదా వెక్కిరింపబడడు దేవుడు కానీ దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఎందుకు పెట్టిండు అక్కడ నువ్వు సత్యం గురించి చెప్పడానికే ఇస్రాయిల్ ద్వారా యహో మాట ఆలకించడంటే ఎవరు చెప్తున్నక్కడ యాజకులతోనే మాట్లాడుతుడు ఏం మాట్లాడుతుడు సత్యము కనికరము దేవుని గురించి కానీ లోకం లేదు అందుకు వాళ్ళతో నేను వేద్యం మాడుతున్నా అన్నప్పుడు చూడండి వాళ్ళు ఏ రీతిగా దానికి జవాబు ఇవ్వగలరు ఎందుకంటే ఈ లోకం ఏముందంటే అది దేవుడు మనలో ఉత్తరవాదిగా పెడతాడు చూడండి రెండవ వచ్చినంలో చూస్తే అబద్ధ సాక్ష్యము పలుకుటయో అబద్ధం మాడుటయో హత్య చేయుటయో దొంగిలించటయో ఎభిచరించటయో వాడుకయ్యను జనులు కన్నం మానక నరహత్య చేదరు చూడండి అబద్ధ సాక్ష్యం పలకటం అబద్ధ సాక్ష్యం కదా అబద్ధ సాక్ష్యాలు దేవుడిని జీవితంలో ఒక కార్యం చేస్తే ఒక కార్యం చెప్తారు అది కూడా అబద్ధ సాక్ష్యమే ఎలాంటి సాక్ష్యం ఇవ్వాలా ప్రభు గురించి అబద్ధం సాక్ష్యం ఇవ్వటం అంటే ఏసువ గురించి నిజమైన సాక్ష్యం ఇవ్వాలా మొన్నటి దిన చూసిన వ్యోహన్ భక్తుడు తనకు కలిగిన ప్రత్యక్షతలో దేవుడు ఏమైతే బయలుపరిచిండో వాటన్నిటిని రూఢిగా వాళ్ళు తెలుసుకున్నారు వాళ్ళు ఏదైతే తాకినరో ఏదైతే నిదానించి చూచిన్రో ఏదైతే వాళ్ళ కనులతో తీసుకుని నిర్ధారణ చేసుకున్నారో ఆ దాని గురించి వాళ్ళు సాక్ష్యం ఇచ్చిండ్రు అది సత్యమైన సాక్ష్యం కదా ఈ రోజు క్రైస్తవ జీవితంలో మనం ఎలాంటి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాం ప్రభు గురించి అబద్ధ సాక్షమా అబద్ధ బోధకులు ఉన్నారు స్వార్థం కొరకు బోధించే వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో కానీ అబద్ధ బోధను నువ్వు ఖండించాలి కదా ఇది తప్పు బోధ అని మనం చెప్పాలా చెప్పలేని స్థితిలోనే ఈరోజు పాస్టర్స్ ఎందుకు వచ్చిన బాధ చెప్తే విరోధం దూరం అయిపోతారా కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు వ్యద్యం మాడతారు నీతో ఎవరితో వ్యద్యం మాడతాడు ఫస్ట్ యాజకులతో వేద్యం మాడతాడు సేవకులతో మీరు ఏం చేస్తున్నారు నా బిడలు నా దేశము నశించిపోతుంటే మీరు ఏం చేస్తున్నారు అని దేవుడు మనలో ఈరోజు హెచ్చరిస్తున్నాడు ఆయన హెచ్చరించే దేవుడు మనకి దేవుని బిడ్డలు ఏ రీతిగా ఉండాలా వాళ్ళు ఏ రీతిగా మనం సిద్ధపరచాలా ఏ రీతిగా వాళ్ళని హెచ్చరించాలా లోకమంతా అబద్ధ సాక్ష్యం వలుగుతున్నారు అబద్ధం ఒకటి హత్య చేయటము దొంగిలించటము వాడుకైపోయిందంట ఎంత భయంకరమైన అభిచరించటం విగ్రహారాధన కన్నమేసి మనుషులను దోచుకోవటం హత్య చేయటం ద్వేషము కోపాలతోని ఎంత భయంకరంగా నిండిపోయింది దేశమంతా ఈ లోకమంతా చూడండి అలాంటి టైంలో దేవుడు మాట్లాడుతున్నాడు విషయాలు అందుకే ఆ గ్రంథం మొదటి అద్దే మొత్తం చూస్తే హబకుకు దేవుడు మాట్లాడుతున్నాడు హబక్కుతోని వాదిస్తూ ఉంటాడు ఆయన ప్రార్థనలో ఆయన విజ్ఞాపన చేస్తూ ఉంటాడు ప్రవ్వాంది ప్రవ్వ నీతి మంతుల మీద వాళ్ళు దుర్మార్గులు వచ్చి పడుతున్నారు ఏందు ప్రభ నువ్వు చూస్తూ ఊరుకుంటావా ఎంత భయంకరంగా జరుగుతుంది నీకు కనిపించలేదు ప్రభ అని దేవుడు అక్కడ ఆయనతోనే మాట్లాడుతూ ఉంటాడు ఎంత వాదించినా కానీ ఏందు ప్రభ అంత భయంకరంగా పరిస్థితులు ఒకసారి చూడండి తిరిగి మన ఈ వాక్యానికి మళ్ళీ తిరిగి వస్తాము హబకు గ్రంథము హబకు గ్రంథము మొదటి అధ్యాయంలో నుంచి కొన్ని వాక్యాలు చూసి మళ్ళీ తిరిగి మన యొక్క వచ్చేద్దాం హబక్కు గ్రంథం మొదటి అధ్యాయము నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు మూడో వచనం చూడండి ఒకసారి మొదటి వచనం చూస్తే ప్రవక్తకు హబకు దర్శన రీతికి వచ్చిన దేవోక్తి అంటే దేవుని వాక్యం యహోవా నేను మొరపెట్టినను నువ్వు వెన్నాళ్ళు ఎందుకు ఆలపి ఆలకింపవు నువ్వెన్నాళ్ళు ఆలపింగ ఆలపి ఆలకింపకుందువు అంటే ఎన్నాళ్ళు అంటే ఎన్ని నుంచి ఆయన ప్రార్థన చేస్తుడు బలత్కార్యం జరుగుతున్నదని నేను నీకు మొరపెట్టినను నివు రక్షింపక ఉన్నావు ఇక్కడ మనం కొంచెం వాక్యం చూసినప్పుడు కొంత వ్యత్యాసంగా అనిపిస్తూ ఉంటుంది ఏ రీతి కంటే అక్కడేమో దేవుని ప్రవక్తలతోనే దేవుడు మాట్లాడితే హెచ్చరిస్తూ దేశంలో ఆ రీతి మీరు ఏం చేస్తానని చెప్తుంటే ఇక్కడ ఏం ఈ ప్రవక్త ఏం చేస్తున్నంటే దేవుని వాక్యం రాగానే ఈ ప్రవక్త ఏం చేస్తున్నంటే ఇక్కడ అక్కడ ప్రవక్త ద్వారా మన ఓషయ ద్వారా దేవుడు మాట్లాడుతుంటే ఇష్టాల ప్రజల గురించి ఇక్కడ ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు కాబట్టి ప్రవక్త ఏం చేస్తున్నాడు ప్రార్థిస్తున్నాడు నేను మొరపెట్టి నన్ను ఎన్నాలు నువ్వు ఆల ఆలకించకుండా ఉంటావు బలాత్కారం జరుగుతున్నదని నేను నీకు తె ఉన్నావు నన్ను ఎందుకు దోషము చూడనిచ్చుచున్నావు పాదాన్ని ఎలా ఊరికై చూచున్నావు ఎక్కడ చూసినా నన్ను ఆశనము అగపడుచున్నదని జగడముల కలహంలో రేగుతున్నాయి అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమాయను దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసిండ్రు మొత్తం వాక్యాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని వాళ్ళు తెలుసుకొని నామాన్ని వ్యర్థంగా ఆరాధిస్తుందని యుష గ్రంథంలో చూస్తా మనం యశాగ్రంథంలో వారు నా నెలలో కలుగు భయభక్తులు మానవ విధులు బట్టి నేర్చుకున్నాయంట మనుషులు కల్పించిన భయభక్తులతోని భయంతో దేవుని ఆరాధిస్తున్నారు ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేసిండ్రు అందుకు మనుషులకు కనికరం లేకపోయాయి జ్ఞానం లేకపోయాయి తర్వాత సత్యం కూడా లేదు ఎందుకంటే సత్యాన్ని అసత్యంగా మార్చుకున్నారు అక్కడ ఉంది వాక్యం అబద్ధ సాక్ష్యము అబద్ధం మాటలు అవన్నీ అంటే అన్ని బోధకు సంబంధించి అట్లా చెప్పేసి మనుషులు యాజకుల్ని మోసగించినారు ఇంతకాల ఈ రోజు కూడా క్రైస్తవులు దేవుని బిడలు క్రైస్తవులు మోసగిస్తున్నారు అబద్ధ బోధలు చెప్పి వాళ్ళకి జోల పాఠాలు పాడతా ఉన్నారు అబద్ధం చెప్పి ఉపద్రవం వస్తుంది మీరు ఏ రీతిగా సిద్ధపడాలా ఏ రీతిగా ప్రభు కొరకు నిలబడాలని చెప్పాల్సింది పోయి ఇంకా ఆదరణకరమైన వాక్యాలు చెప్పుకుంటా ఇంకా ఎంత కాలం వాళ్ళని కూర్చోబెడతారు చూడండి ఎంత భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం రక్షింపబడ్డ ప్రతి ఒక్కరూ ఒక ఒక ఏ రీతిగా నువ్వు నీ జీవితాన్ని నీ కాలాన్ని కొనసాగించుకోవాలనేది ఏసు మనకు మనకు ఉదాహరణ మన ప్రభు ఆయన జీవితమే మనకు ఒక ఉదాహరణ ప్రభు అడుగు జాడలో మనం నడవడం పేతురు అంటడం క్రీస్తు అడుగు జాడలో మనం నడుచుకోవాలని ఆయన మాదిరి ఉంచి వాక్యం పేతురు రాసిన పత్రికలో ఎందుకు ప్రతి ఒక్కరి మాదిరి ఒక మాదిరి ఏంటంటే ఎప్పుడైతే నువ్వు రక్షింపబడతావో నువ్వు రక్షణ పొందుతావో మొట్టమొదట నువ్వు పాపక్షమాపణ పొందుతావు రక్షణ పొందుతావు బాపి సంబంది తర్వాత నువ్వు పరిశుధాత్మ అభిషేకం పొందుకుంటావు ఏ స్ప్రభు పొందిందా లేదా ఆయన నీళ్ళ నుంచి ఒడ్డుకు రాగానే బాపిసం పొందగానే పరశుధాత్మ అభిషేకం వచ్చింది ఆయనకి ఆయన పొందుకున్నాడు తర్వాత ఆకాశం ఒక శబ్దం వినిపించింది తండ్రి మాట్లాడుతుంది ఈయన నా ప్రియ కుమారుడు అని ఈయన ఎందు నేను ఆనందిస్తున్నానని చెప్పండి రక్షింపబడ్డ వాళ్ళకి ఎప్పుడైనా అలాంటి వాక్యం చెప్తారా కొత్తగా రక్షణ పొందిన వాళ్ళు ఏ ఏ అలాంటి బోధ చెప్తారా వాళ్ళని బలపరిచే రీతిగా వాళ్ళు రక్షింపబడ్డప్పుడు అక్కడి నుంచి వాటి జీవితం లైఫ్ ఎట్లా ముందుకెళ్ళాలా ఏ రీతిగా ఉండాలనేది దేవుని సేవకులు వాళ్ళని నడిపించాలి ఆ రీతిగా మన ప్రభువే దానికి రోల్ మోడల్ ఏస్ ప్రభే జీవితం మన ప్రభు జీవితమే ఆయన పోలి నడుచుకోవటం తర్వాత నువ్వు నా ప్రియ కుమారుడు అన్నాడు ప్రియ కుమ కుమార్తెవి అన్నాడు అక్కడ అప్పుడు ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందినవో ఆయన ప్రియ కుమారుడువు ప్రియ కుమార్తెవు నువ్వు అయితే తండ్రి సాక్ష్యమిస్తున్న అక్కడి నుంచి అప్పుడు నువ్వు ఏం చేయాల తండ్రి చిత్రాన్ని నెరవేర్చడం తర్వాత ఆయన ఉపాసం ఉన్నాడు నలభై రోజులు నేను ఉపాసం ఉండమని అది నీ ఇష్టం అది ఆయన ఎందుకు ఉపాసం ఈ రోజు కూడా క్రైస్తవులు చాలా మంది తెలియదు ఆయన సెలవు మండం గురించి ఉపాసం ఆయన పరిచర్య కోసం ఉపాసం ఉన్నాడు కూడా ఉండొచ్చు ఉపాసం తప్పులేదు ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఆ రీతిగా ఆయన నలభై దినం ఉపాసం ఉన్నప్పుడు ఏం జరిగింది శోధకులు వచ్చి శోధించిండా లేదా ఆ శోధనకు మూడు రకాల శోధనలు వస్తాయి ఆయనకి అవి భయంకరమైన శోధనలు ఆ శోధనలన్నిటి ఆయన వాక్యం చేత సైతాన్ మీద విజయం పొందిం అక్కడ వాక్యంలోతోనే సైతాన్ మీద విజయం పొందాలని అక్కడ చూపిస్తున్న దేవుడు ఒక మార్గం ఒక మాదిరి ఎప్పుడన్నా నీ జీవితంలో ఒక శ్రమ వచ్చినప్పుడు నువ్వు వాక్యంతోనే నువ్వు వాక్యాన్ని వాడినవా దేవుడు నన్ను విడవడు ఎడబాయుడు ఈ శ్రమలో నేనున్న శ్రమలలో నాకు తోడుగా ఉంటాడు నా ప్రభు అని వాక్యం నీకు జ్ఞాపకానికి రావాలా ప్రవ్వా నువ్వు వాకు వాగ్దానం చేసిన ప్రవ్వ శ్రమలో నేను నీకు తోడుగా ఉంటా కాబట్టి ఈ వాక్య నా జీతం నెరవేర్చి ఈ శ్రమలో నువ్వు నాకు తోడుగా ఉన్నావు ప్రవ్వ ఉంటా కాబట్టి ఉన్నావు ఇప్పుడు నాతో పాటు కాబట్టి నేను భయపడిన ప్రవ్వ అనే వాక్యం నీ జ్ఞాపకానికి రావాల నువ్వు శోధింపబడుతున్నప్పుడు నీకు వాక్యం జ్ఞాపకంకి రావాలా ప్రతి దశలో ఏ శోధన నువ్వు చేస్తున్నా కానీ ఆ శోధనకు సంబంధించిన ప్రతి వాక్యము బైబుల్లో రాయబడ్డది ఆయన సైతం మీద ఎట్లా విజయం పొంది అంటే వాక్యం మీద విజయం పొందిండు వాక్యాన్ని వాడిండు ఈ రోజు మనం వాడతాం వాక్యాన్ని వాక్యం ఉంటే కదా మనలో వాక్యం వాడేది క్రైస్తవలో వాక్యం ఉండదు ఎందుకంటే వాళ్ళు వినరు వాక్యం వినేసి వెళ్ళిపోతారు కానీ అది హృదయంలో పోదు అది పైన పడితే ఆకాశ పక్షులు వచ్చి అవి నాటుకోకముందే నాటుకోకపోతే ఏం చేస్తే పైన విత్తనం మొత్తం తినేసుకొని వెళ్ళిపోతాయి ఎప్పుడైతే భూమిలో నాటబడుతుందో అప్పుడు ఆకాశ పక్షులు ఆ విత్తనం దగ్గర అవి రాలేవు ఎందుకంటే అది భూమిలో నాటబడింది కాబట్టి దాన్ని పెల్లగించడం అసాధ్యం అందుకే వాక్యాన్ని మనం నాటుకోలే మన జీవితంలో మన హృదయంలో దేవుని వాక్యం పట్ట నీకు ఆసక్తి లేకపోతే రాబోయే దినాలు ఏ రీతిగా ఎదుర్కొంటూ ఆత్మ వలైన ఖడ్గం అదే కదా వాక్యంతోనే సైతం మీద విజయం పొందాల నిజంగా కత్తి పుట్టుకునేది కాదు దేవుని వాక్యంను వాడినప్పుడు అదే ఖడ్గంలాగా సైతాన్ని మీద విజయం పొందగలం చూడండి ఆ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు నిరాధకం చేసిండ్రు తర్వాత ఆయన ఏం చేసిండు ఆ మూడు శ్రమలు పొందిన తర్వాత ఆయన దేవదూతులు వచ్చాక పరిచర్ చేసిండు అప్పుడు ఆయన సువార్థ ఆరంభించి గలలియ ప్రాంతాన్ని అనిల ప్రాంతానికి వెళ్ళి సువార్థ చెప్పుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోయిండు చివరికి ఏం చేసిండు ఎంతో మందికి బోధలు చెప్పిండు ఎన్నో వాక్యాలు పరలోకరాజు సంబంధించిన వాక్యాలు చెప్పిండు ఎన్నోనే చెప్పిండు కానీ దీనికి ముందు ఏం చేసిండు ఆయన ప్రార్థన జీవితం కలిగినాడు ఆయన ప్రార్థన జీవితం ఇది చాలా ప్రాముఖ్యమైంది క్రైస్తవ జీవితంలో ఇది మనం ఎప్పుడు నొక్కి చెప్తా ఉంటాం ప్రార్థన జీవితము లేకపోతే ఏ దేవుడిని ఎట్లా సంభాషిస్తాడు మన ప్రభు కూడా ఆయన ఎంత బోధ చేసినా కానీ రాత్రంతా ప్రార్థించేవాడు పగలంతా పరిచర్ రాత్రంతా దేవుని సంధ్యలో ఆయన ప్రార్థన చేస్తాడు వాక్యాలు రాసి రాయబడితే మనం చూస్తే ఎంత బిజీగా ఉన్నా గాని శిష్యులను పంపేసి ముందు ఆయన ఏకాంతంగా వెళ్ళి కొండలోకి ఆ గ్యస్తమైన తోట లేకుండా ఒలివ కొండకి వెళ్ళి ప్రార్థించుటాడు మన ప్రభు కాబట్టి ప్రార్థన జీవితంలోనే వాటన్నిటిని పొందుకొని బట్ అన్నిటి ముందుకెళ్తూ ఆయన పరిచయ చేసి చివరికి ఎంతో మందికి పర్లోకరాజు సంబంధించిన బోధలు చెప్పిండు ఆయన అవి ఎట్ట బయలుపరచేది దేవుడే బయలుపరిచిండు తండ్రి బయలుపరిచిండు ఈ రోజు నువ్వు కుమారుడు తండ్రి ఆయన ఉన్నాడు నీకు బయలుపరుస్తాడు నువ్వు చెప్పాలనే విషయం అక్కడ మాదిరి చూపిస్తుడు ప్రభు తర్వాత ఆయన ఎన్నో బోధలు చెప్పిండు పర్లోకరాజు సంబంధించిన వాక్యాలు చెప్పిండు ఎంతో మంది శిష్యులను సిద్ధపరిచిండు దయ్యాలల్లగొట్టిండు రోగులను స్వస్థపరిచిండు కాబట్టి ఆయన ఎన్నో అవమానాలు పొందిండు ఎంతోమంది హింసించరు చివరికి ఆయన ఏం చేసిండు తన జీవితము అనేక పాపముల కొరకు ఆయనే తిరిగి మరణించాల్సి వచ్చింది పాప క్షమాపణ మనిషికి రావాలంటే పాపి విడుదల పొందాలంటే మరణంలో నుంచి శాపంలో నుంచి పాపం నుంచి విడుదల పొందాలంటే ఆయన సిలువు కొరకు ఆయన సిలువు మోయాల్సిందే ప్రాణం త్యాగం పెట్టాల్సిందే ప్రాణం పెట్టాల్సిందే ఆ గెస్తమైన తోటలో ఆయన ఏడుస్తూ ప్రార్థిస్తున్నాడు ఆయన కన్నీరు రక్త బిందు వల్లే మారిందని ఉంటుంది వాక్యం ఎందుకంటే లోకపాపం ఒక్కసారిగా ఆయన మీద పడబోడుతుంది కాబట్టి ఆయన విజ్ఞాపన చేస్తుంటే ఆ క్షణం దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ తండ్రితో మాట్లాడుతున్నాడు ఆయన కుమారుడుగా ఉన్నప్పుడు తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఇద్దరించి తొలగించయ్యా అంటే నా చిత్తం కాదు ప్రవ్వా తండ్రి నీ చిత్తమే చిద్ధించుగాకనడు చూడండి కాబట్టి అట్లాంటి ప్రార్థన జీవితము మనకు కలిగి ఉంటేనే కానీ ఆయన పరిచయలో మనం నిలబడలేం ఆయన కొరకు మనం జీవించలేం కానీ ఈరోజు ఎట్లా ఉంది క్రైస్తవ జీవితము ఆ రీతిగా ఉండాలా అని యేసు తన జీవితమే ఒక మాదిరి మనకి చివరికి ఆయన మీద తన ప్రాణాన్ని త్యాగం చేసి చివరు చనిపోయే టైంలో కూడా ఒక వ్యక్తి రక్షణ నడిపించిండు తర్వాత ఎన్ని వాక్యాలు చెప్పిండు ఆయన ఎన్నో బోధలు చెప్పిండు కదా ప్రార్థించవాలి ఎట్లా ప్రార్థించాలా ఎట్లా క్షమించాలా అవన్నీ చెప్పిండు అవన్నీ చెప్పి లాస్ట్కి ఆయన ఏం చేసిండు శిలిమె తన ప్రాణాన్ని త్యాగం పెట్టి సమాప్తం తిరిగి ఆయన పరలోక రాజ్యం వెళ్ళడం చూసినాం ఇది ఒక క్రైస్తవ జీవితంలో ఒక మాదిరిది ఈ రోజు సంఘాలు అలాంటి బోధ చెప్తున్నారా మీరు విన్నారు ఎప్పుడన్నా లేక మీ సేవలో మీ మీ పరిచర్యలు వాక్య పరిచర్యలో సంఘాలకి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా అలాంటి వాక్యం చెప్పినవా కొత్తగా రక్షణ పొందిన వాళ్ళు లేక రక్షణ పొంది వాక్య వినిపోయేటోళ్ళు నీ జీవిత విధానం ఏంది నీ జీవిత మార్గం ఏంది నువ్వెందుకు ఈ లోకంలోకి వచ్చినావు సత్యం ఏంది నువ్వు వేసు సత్యం తెలుసుకున్నావు ఆ సత్యం ఎట్లా నిన్ను నడిపిస్తుంది పరలోక రాజ్యము మార్గము సత్యం జీవంలోకి ఈ రీతిగా నీ జీవితం ఉంటే నీ ఆత్మీయ జీవితం తింటేనే నువ్వు పరలోక రాజ్యం పోగలవు అని ఆయన ఎందుకు మళ్ళీ పరలోక రాజ్యం పోవాలా తన పని ముగించుకొని ఈ లోకంలో ఆయన తిరిగి పరలోకం వెళ్ళి తని పక్కన కూర్చునుడు ఆయన నీ నా జీవితం కూడా అంతే నువ్వు ఈ లోకంలోని యాత్ర ముగించుకొని ఏసు ప్రభు ఎట్లా జీవించిండు ఏ రీతిగా బోధించిండు ఏ రీతిగా నడిపించు చివరికి ఎట్లా తన ప్రాణం చేసిండో ఈ లోకంలో నువ్వు కూడా ఆయన కొరకు తన ప్రాణాన్ని నీవు మరణమంతగా నువ్వు ఈ లోకంలో నీ జీవితాన్ని దారబోసి అనేకుల రక్షణ కొరకు వాళ్ళ నీ ప్రాణాన్ని త్యాగం చేసుకొని ఉంటే గాని నీకు పరలోక రాజ్యం కాదు అని సత్యము ఎలాంటి బోధలు ఎక్కడనే చెప్పండి ఈరోజు క్రైస్త సంఘాల్లో అది కదా సేవా జీవితంలో ఒక మాదిరి ఆ రీతిగా వాక్యలు చెప్పి వాళ్ళ చిన్నతనం నుంచి వాళ్ళు రక్షింపబడ్డ కణించ ట్రైన్ చేసుకుంటా పోతే వాడి శ్రమల పాలు కాడు ఒకవేళ శ్రమ వచ్చినా కానీ జయించి ఒక గొప్ప సేవకుల్లాగా తయారవుతారు అది విధానం అలాంటి బోధలు లేవు అందుకు శ్రమలు రాగానే కుంగిపోతారు పడిపోతారు తర్వాత మాకు ఏదో అయిపోతుందని భయంతో బరిగెత్తిపోయి చర్చకి రావడమే బంద్ చేస్తూ ఉంటున్నట్టు ఇవన్నీ ఎవరు నడుతున్నాడు దేవుడు యాజకులు నడుతున్నాడు దేవుడిని సేవకులు నడుతున్నాడు ఆ రీతిగా చేయలేదండి నా బిడల్ని నా రీతి చేయలేదు నేను మిమ్మల్ని యాచకుల్లాగా సేవకుల్లాగా ప్రవక్తల్లాగా పెడితే మీరు అలాంటి బోధలు బోధిస్తలేరు ఆ రీతిగా నా బిడల్ని సిద్ధపరస్తలేరు అందుకు దేవుడు వ్యాధ్యం ఆడుతున్నాడు ఈ రోజు నీతో నాతో కూడా వ్యాధ్యం మాడుతున్నాయన మీరు ఏం చేస్తున్నారని అంత భయంకరం కదా సేవా జీవితంలో ఆత్మీయ జీవితంలో మనం వెళ్తున్నప్పుడు నేనా జీవితంలో అట్లా ఉండాలా ఏసు ప్రభే మనకు మాదిరి క్రీస్తును పోనే అందుకే పౌలు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు అంటే ఆయన సంపూర్ణంగా ప్రభును ఫాలో అప్ చేసిండరు చదవనైనా పత్రికల్లో పౌలు పత్రికల్లో ఎక్కడ చూసినా కానీ ఏసు ప్రభువును దగ్గరగా ఉంటాడు ఆయన నీడలా కనిపిస్తూ ఉంటాడు షాడో ఏసు ప్రభును అంతగా వెంబడించి నేను నేను ఇక మీదట నేను జీవించేవాడు నేను గాను అంటాడు అక్కడ నేను ఏసు క్రీస్తుతో పాటు నేను సిలువ నేను కాను నా ప్రాణం పెట్టి నన్ను రక్షించిన ఆ ఏసు ప్రభునందే నేను జీవిస్తున్నాను అంటాడు అంటే అంత ఎవరని చెప్పగల నేను క్రీస్తు కూడా సిలువై పడ్డాను నేను ఎవరైనా పౌలు ఎప్పుడు సిలువై పడ్డాడు ఆయన ఏసు అంటే ఆయన అంతగా తన పోల్చుకొని అంతగా మాదిరికరంగా ఉండి ఏసు ప్రభుని సంపూర్ణంగా ఫాలో అప్ చేసి ఆయన లైఫ్ స్టైల్ ని ఆయన ధ్యానించి అది చేసి తన తన సేవా జీవితాన్ని విజయవంతం చేసుకోండి అయినా గొప్ప పరిచర్ చేసిండు పౌలు చూడండి అలాంటి పరిచర్య అలాంటి సేవా జీవితంలో ఈరోజు సంఘాల్లో మనం బోధించుంటే ఎంతోమందికి వాక్యాలు ప్రకటించి ఉంటే ఆ రీతిగా తయారయ్యేటోళ్ళు అలాంటి బోధలు లేవు అందుకే అందువల్ల ఏమవుతుంది ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేసిండు న్యాయం లేదు అంత భక్తిహీనత నీతి పనులు అంత అవినీతి పనులు అంత భయంకరంగా తయారైపోయింది ధర్మశాస్త్రాన్ని టోటల్ పక్కన పెట్టేసింది చూడండి ఎంత భయంకరమైన కాలంలో మనం అది అతను ఎంత భయంకరంగా వేదంతో ప్రార్థిస్తున్నాడు అక్కడ చూడండి ఏడో వచ్చిన చూడండి వారు ఘోరమైన భీకర జనంగా ఉన్నారు ఒక జనాన్ని క్రూర జనాన్ని వచ్చి పడుతున్నది అక్కడ దేవుడే పంపిస్తున్న అక్కడికి వాళ్ళని అట్లనేది వాక్యం అక్కడ ఎంత భయంకరంగా ఉంది అక్కడ వారి గుర్రములు చిరుతపుల వేగంగా పరిగెత్తుని రాత్రి తిరుగులాడు తోడేళ్ళ కంటేనూ ఎనిమిదో వచ్చినంలో వారి రౌతులు దూరం నుండి వచ్చి తటాలున జొరబడుదురు ఎర్రన పట్టుకుంటక పక్షిరాజు ఒడిగా వచ్చినట్లు వారు పరిగెత్తి ఒత్తురు మన చూసిన మన కావలివాడు ఇవన్నీ చూస్తున్నాడు అహ అబక్కు ఇవన్నీ చూస్తున్నాడు హవకుకు ప్రార్థనలు ఇవన్నీ చూస్తున్నాడు అందుకు మనం ప్రార్థనలో ఉన్నప్పుడే దేవుడు సమస్తాన్ని బయలుపరుస్తూ ఉంటాడు అప్పుడు మనం ఏం చేయాలో దేవుడు చెప్తా ఉంటే మనం వాటిని అమలు పరుస్తూ ప్రకటిస్తూ అన్నట్టు తొమ్మిదో వచ్చినాయి ఎక్కడ వెనుక చూడకుండా బలాత్కారం చేయటికే వారు ఒత్తురు ఇస్కరేణులంతా విస్తారంగా జను పట్టు చెరపట్టుకుందురు సైతాను వాడు దేవుని దేవునికి వచ్చిన జ్ఞానం లేదు సత్యం కనికరం లేనే అంత భయంకరంగా దేవుడు కనికర పూర్ణుడు ఆయన కనికరం నీ మీద ఉండాలంటే నువ్వు కనికరంగా కనికనం కనికరం నీలో ఉండాలా అవన్నీ ఎట్లా వస్తాయనేది మనుషులు ప్రకటిస్తే కదా వాళ్ళు ఆ రీతిగా తయారవుతారు చిన్నపిల్లల్ని చిన్నతనాల నుంచి మంచి బోధల్లో భయభక్తుల్లో చదువుల్లో మంచి జ్ఞానంలో పెంచితే వాళ్ళు మంచిగా అవుతారు వాళ్ళు సరిగ్గా పెంచకపోతే ఏమైంది శ్రమలపాలవుతాం కొన్ని కుటుంబాలు లేదా వాళ్ళు మంచిగా తరిబిద్దిచ్చి మంచిగా ఎట్లా చేయాలా ఏం చేయాలా అన్ని సంపూర్ణంగా వాడిని చేస్తే పెంచడం అంటే రెండు విధాలుగా ఉంది ఓర్కు పెంచనీ పెంచేది కాదు దాన్ని క్రమశిక్షణలో పెంచడం అనేది ముఖ్యం అన్నట్టు ఆత్మీయ దశలు అర్థం చేసుకుంటే ఈ రోజు సంఘాల్లో వాక్యాలు బోధిస్తున్నా కానీ ఒక క్రమశిక్షణ ఒక క్రమము ఒక పద్ధతి ఒక విధానము క్రైస్తవ జీవితం మీద నీ జీవిత విధానం మీద అనేది ఒక క్రమం ప్రకారంగా ఒక క్రమశిక్షణగా పెంచితే ఏమవుతుంది వాడు మంచిగా తయారవుతు అన్నట్టు లేదట్లా చెప్పేసి వెళ్ళిపోవటం అంతే దానికి ఆచరణలో పెట్టడము దాన్ని బోధించడం ఖండించడం ఏముండవన్నట్టు అందుకు వాడికైపోయి అబద్ధాలు చెప్తూ అబద్ధ వాక్యాలు చెప్తూ మనుషులు మబ్బ పెట్టి సంతోషపరుస్తూ ఎంటర్టైన్మెంట్ గా ఉంది ఈ చూడండి పదకొండవ వచ్చినాం చూడండి తమ బలమునే తమకు దేవతగా భావితురు గాలిని కొట్టుకొని పోనట్లు వారు కొట్టుకొని పోదు కొట్టుకొని పోవచ్చు అపరాధులగుదురు యహోవా పైన వచ్చినాం నా దేవా నా పరిశుద్ధ దేవా ఆది నుండి నువ్వు ఉన్నవాడు కావా మేము మరణము నొందము యహోవ తీర్పులు మా యహోవ తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు చూడండి రవ్వా మేము మరణం నొందం రవ్వ అని అనుకుంటున్నారు వాళ్ళు యహోవా తీర్పు తీర్చకు నువ్వు వారిని నువ్వు నియమించినావు కదా ఆశ్రయదు దుర్గమా మమ్మను దండించటకు వారిని పుట్టించితివి ఎందుకు ఎంత చెప్పినా వినకపోతే దేవుడు ఏం చేస్తాడు ఖచ్చితంగా శిక్షిస్తాడు అన్నట్టు చూడండి నీకు నీకు నువ్వు దృష్టి దృష్టత్వమును సోళంత నిష్కలంకమైనది కదా నువ్వు చూడలేవు కదా బాధించే వారు చేయు బాధ నువ్వు జాలవు కదా కపటలను నీవు చూసి దుర్మార్గులు తమ కంటే నీతి పనులను నాశనం చేయగా నువ్వు చూసి ఎందుకు ఊరుకున్నావు దేవుడు ఎందుకు ఊరుకున్నాడు చెప్పండి దేవుడు ఏం చేయుడు తనంతా తన ఏం చేయుడు ఆయన మనకు తెలిసే వాక్యం ఎందుకంటే మనుషులు చేయాలా నువ్వు చేయాలది ఆ ఉపద్రవాని నువ్వు కాపాడాల వాళ్ళ నుంచి యాజకులు చేయాలా సేవకులు చేయాలా ఉపద్రవం రాబోతుందంటే కావలవాడు వచ్చి కేకలు వేస్తే వాడు హెచ్చరిస్తే ఏమవుతుంది కావలవాడు వచ్చి హెచ్చరిస్తే దేశమంతా మేల్కుంటది బోర వదితే బోర ఎవరు ఊడుతున్నారు ఈరోజు గట్టిగా బోర వదలేని స్థితులు ఉన్నారు ఎందుకంటే గట్టిగా ఊదితే శబ్దం ఎక్కువైపోతే మనుషులు ఇదైతరని దేవుని స్వరం ఎట్టుంటుంది అంటే ఉరుములాగా ఉంటుంది ఎప్పుడైనా ఉరుమును చూసింది ఎప్పుడైనా ఉరుమును ఒక ఉరుము ఉరిమితే నిద్ర మత్తులోనే వాడు కూడా ఉలిక్కి పడతాడు అంత పవర్ఫుల్గా ఉంటుంది ఉరుము ఉరుము స్వరం మన ప్రభు అట్లా నువ్వు గంభీరంగా అంటే గట్టిగా అరి చెప్పేది కాదు దేవుని స్వరం వింటే వాడు నిద్ర సరే వాడు మేల్కోవాల్సిందే అట్లాంటి దేవుని వాక్ పవర్ఫుల్ అన్నట్టు అట్లా దేవుని స్వరం సింహం కొదమ సింహం గర్జించినట్లు అక్కడ ఉందా లేదా సింహం గర్జించినట్టు ఆ కావలి కూడా అక్కడ కాబట్టి బోర అని వాక్యం చెప్తుంది అక్కడ ఆ రీతిగా చూడండి పద్నాలుగు చూస్తే మనం ఎందుకని కోరుకున్నాంటే ఏలికలేని చేపలతోనూ పాకు పురుగులతోనూ నువ్వు నరులను సమానులుగా చేసి తివి చూడండి ఎట్లా విధానం వాడు గాలం వేసి ఏం చేస్తున్నాడు మానవులందరినీ గుచ్చి లాగుతున్నాడు లాగుతున్నాడు వాడు గాలం వేస్తున్నాడు మీరు జాగ్రత్తగా పరిశీలించండి పైన మంది శిష్యులు కదా వాళ్ళు పేతురు వీళ్ళంతా కూడా వాళ్ళ గాలా లేచిండ్రా వాళ్ళు లేచిండ్ర ఎక్కడ కూడా గాలం వేయలేవారు వాళ్ళనే వేసిండ్రు తేడయ్యింది చెప్పండి ఒకసారి వాళ్ళకి గాలంకి తేడయ్యమని చెప్పండి ఏసు ప్రభు చెప్పిండు పేతురు నువ్వు మనుషులు పట్టు జాలాలుగా చేస్తున్నాడు ఇక్కడ ఏం చేస్తుందంటే తేడా కనిపిస్తుందంటే వాడు గాలం వేసి మనుషులందరినీ లాగి గుచ్చి లాగి ఉన్నాడంటే మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు మీరు చేపలు పట్టిండ్రా గాలం వేసి చేప ఏం చేస్తారంటే ఆ చేప గాలానికి ఎరబెట్టి చేప ఆ గాలాన్ని నీళ్ళలో వదిలేస్తే అది ఏదో ఉందని చెప్పి తినటానికి అది ఇచ్చి అది అప్పుడు వాడు ఏం చేస్తాడు అది మునిగినప్పుడు ఒక బెండు లాంటిది పైన కడితే చేప వచ్చి తిని కిందకు మునిగి అది పోతా ఉన్నప్పుడు ఆ బెండు మునిగిపోయినప్పుడు వాడు ఏం చేస్తారు కట్టిత తక్కువని పైకి లాగినప్పుడు ఆ గాలం దాన్ని నోట్లో చీల్చుకుని వచ్చి వచ్చి చేప బయట పడుతుంది అది కొట్టుకుని గిలగిల గిలగిల కొట్టుకుంటూ ఉంటుంది అది ఎందుకంటే దానికి మొత్తం గాయం రక్తం గాతూ ఉంటది ఎందుకంటే ఆ గాలం చీల్చుకుని పోతుంది అట్ల చేపలు పట్టి అట్ల చేపలు పట్టాలన్నా వలైస్ పట్టాలి వలైస్ పడితే చేపలకు ఎలాంటి హాని జరగదు గాల మేసి పడితేనే చేపలకు హాని జరుగుతూ ఉంటాయి తేడా ఉందా లేదా వాడు కూడా ఒక చేపలు పడుతున్నాడు ఎట్లా పడుతున్నాడు నువ్వెట్లా పడతావు వల వేసి పడుతుంటే వాడు వాడు ఏం చేస్తున్నాడు గాల మేసి చేపలు వాడు గుచ్చి లాగుతున్నాడు అంత గాయాలు పాలు వాళ్ళని చిత్రహింసలు పెట్టి వాడు వల లేసుకు వాడు బుట్టలు వేసుకుంటా వాడు కూడా పడుతున్నాడు వాడు కూడా గాలాలు వేస్తున్నాడు మనుషులను పట్టడానికి కానీ మనమే వల లేస్తలేం వాడికంటే ముందు మనం పోయి వలలేస్తే ఆ చేపలన్నీ మనక పడతాయి కదా ఎక్కడ వేస్తుంది వల అసలు వల ఉంటే కదా ఈటానికి వలనే లేదు చూడండి వాడు లాగి గుచ్చి లాగి ఉన్నాడు ఉరులు ఎగ్గి చిక్కించుకొని ఎవడు ఊరి వేటగాడు ఉరులు వేస్తాడు పెట్టలకి వల వేస్తాడు వాడు ఉరులు పెడతాడు అవి గింజలు వేస్తే ఏం చేస్తుంది అవి ఎగురుకుంటూ వస్తాయి ఎగురుకుంటూ వస్తే ఏమవుతుంది ఆ వల్ల పడి అన్నట్టు వేటవాడు ఏం చేస్తాడు వాడు జోరను పొంచి ఉండి చెట్టు చోటను దాక్కొని చూస్తూ ఉంటాడు అవి వచ్చి వలలో పడతాయా చూడదామని కూడా అంతే వాడు వల వేసిండు నీ పక్కనే ఉన్న చూస్తాడు ఎట్ట నిన్ను వలలో కానీ నువ్వు ఆయన్ని చూస్తలేవు వాడు నిన్ను కానీ నువ్వు వాడిని చూస్తలేవు ఈరోజు క్రైస్తవులు రాబోయే ఉపద్రవం ఎంత భయంకరంగా రాబోతుందో అని చూడలేని స్థితులు ఉన్నారు మనుషుల్ని హెచ్చరించలేని స్థితులు ఉన్నారు చూడండి వాడు లాగి ఉరులు వెగ్గి చిక్కించుకొని వాడు తన వలతో వారిని సమకూర్చు కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తున్నట నాకు దొరికింది దొరికేసిన వాళ్ళు పట్టేసుకుని లేని వాళ్ళని వాడికి గంతులేస్తా ఉన్న సైతాండ్ మనుషులు పట్టి గుంజుకొని చెరకు చెరలోకి తీసుకొని వాడు చూడండి కావున వాళ్ళ వలన మంచి భాగములను పుష్టినిచ్చి భోజనమును తమకు కలుగుచునవని వాడు తన వలలకు బలులు అర్పించుకుంటున్నాడు తన ఉరులకు దూపం వేయించున్నాడు వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుండవలైనా ఎప్పటికీ మానకుండా వాడు జనులను హతము చేయించుండవలైనా ప్రవ్వా ఇది ఎప్పుడు జరగాల్సిందేనా ప్రవ్వా ఇది రీతిగా ఉండాల్సిందేనా ప్రవ్వా మన అంటాం కదా ప్రవ్వ అక్కడ అది ఉంది ఇది ఇక్కడ ఇది ఉంది అని చెప్తమే కానీ అక్కడ పోయింది లేదు ఏం లేదు ఎన్నో వాక్యాలు మంచి ప్రకటిస్తున్నాం కదా ఎవరన్నా వాక్యం తగినట్లు మనం పోయి చెప్తున్నామా చెప్పే నేనైనా నువ్వైనా ఒక దశ వరకు మనం చెప్తున్నాం కానీ ఈ అందుకు ఎందుకు దేవుడు ఇవన్నీ మనకు బయలుపరుస్తున్నాంటే నువ్వు నెక్స్ట్ లెవెల్లో ఇక మీదట నీ పరిచర్ నెట్లా నువ్వు కొనసాగించగలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇంతకు ముందు నువ్వు పరిచర్య చేయలేదని కాదు దేవుడు మాట్లాడతలేదు నువ్వు చెప్తున్న వాక్యాలు చెప్తున్నా అనేకులు చెప్తా ఉన్నావు కానీ ఈ చివరి కాలంలో ఇక ఒక ముందు అడుగు వేసి నువ్వు పోయి ఈ సత్యాలను బాహాటంగా నువ్వు ప్రకటించాలా నువ్వు చెప్తేనే వాళ్ళు వాళ్ళు విడదల బొంతరు వాళ్ళు దేవుని సత్యంలోకి వస్తారు లేకపోతే వాడు వల వేసుకొని వాడు గాలాలు వేసుకొని మొత్తని గుంజుకొని వాడు బుట్టలు వేసుకోక ముందే నువ్వేం చేయాలా నువ్వు వల వేసి వాళ్ళందరినీ నీచెంతకు లాపుకోవాలా మనుషులు పట్టు జాలాలు చేయటం అంటే అంత ఈజీ కాదు కదా సముద్రాల మీద పోయి వలలు వేయాలా చేపల బట్టాలా ఏం దొరకక దశలో అయినా సరే కష్టపడాలా ఇంకా లోతుకి వెళ్ళిపోవాలా పోవాలా సముద్రాల మీద పోవాలా అపాయంత గుడింది తుఫాన్ వస్తా ఉంటది ఒక ఓడ ఆ అలా వచ్చినప్పుడు ఆ దోని కిందికి మీదకి అవుతూ ఉంటుంది భయం వేస్తూ ఉంటది అయినా కానీ వాళ్ళు ఏం చేస్తారు చేపలు పట్టుకొని సముద్రం లోపలికి వెళ్తారు రెండు మూడు రోజులు వాళ్ళు తిరిగి రానికి అయినా పట్టుకొని వస్తూ ఉంటారు పాప ఎంత కష్టపడి చూడండి చేపల బట్టం అంత ఈజీ కాదు ఏ వాళ్ళ వేస్తే పట్టేంత కాదు ప్రయాసం కూడా ఉంటుంది దానికి చేపలు పట్టే అడిగితే తెలుస్తుంది మీకు చేపల బట్టం ఎంత కష్టమో తెలుస్తుంది సముద్రాల మీద పోయి అంత ఈజీగా దొరకవు చేపలు చూడండి కాబట్టి వాడు వలలేసుకొని చేస్తా ఉన్నాడు కాబట్టి అందుకే దేవుడు అవకుతో మాట్లాడుతూ ఏం చేస్తున్నక్కడ వాకింగ్ చూసి మళ్ళీ ఆయనకు బ్యాక్ వచ్చేద్దాం మనం రెండో అధ్యాయం చూడండి అవకు గ్రంథము రెండో అధ్యాయంలో అవకుకు గ్రంథం ఈయన ప్రార్థన చేసి ఏం చేస్తున్నక్కడ ఏముందక్కడ రెండో అధ్యాయం ఆయన మొదటి వచనంలో ఆయన ఆయన నాకు ఏమి సెలవిచ్చో అంటే నేను ప్రార్థన చేసిన ఇప్పుడు ఇప్పుడు ఆయన దేవుడు మాట్లాడాలి నాతోటి ఆయన ఏమి సెలవిచ్చినో నాకు నా వాదం విషయం నేనేమి చెప్పుదునో చూస్తకే నేను నా కావలి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టుకొని ఉందననుకునగా ఆయన ఎక్కడున్నక్కడ కావలి గోపురం మీద ఉన్నాడు ప్రార్థన చేస్తున్న అక్కడి నుంచి కావల గోపురం నుంచి ప్రార్థన చేస్తూ నేను ఇన్ని నుంచి నేను ప్రార్థన చేస్తున్నావు ప్రవ్వ ఇది ఈ రీతిగా జరుగుతున్నా కానీ నువ్వు ఎందుకు ప్రవ్వా మౌనంగా ఉన్నావు ప్రవ్వ అంటే ఆయన టైమింగ్ అది నువ్వు పరిగెత్తుకుంటా కానీ ఆయన టైమింగ్ ప్రకారం నడిపిస్తాడు కొంచెం ఆగు అంటే అవన్నీ ఎందుకు జరుగుతుంది దేవుడు చూస్తూ ఉన్నాడు అంటే ఇక్కడ ఉంది ఏం చెప్తాడో నాకు ఏం అర్థం కావట్లేదు ఒక దశలో అంతే కదా నువ్వు ప్రార్థన చేస్తూ నీ ప్రార్థనకి జవాబు వస్తుందో రాదని భయంతోనే ఉంటారు మనుషులు ఏమైపోద్దో ఏమైపోద్దుో ఏమైపోద్దు భయం వస్తూ ఉంటుంది కదా మనకు ఒక దశలో అని ఏం సెలవిస్తున్నాడు ఏం చెప్తున్నాడు ఏం ఈ రీతిగా ఉంది కానీ నాకు ఏమవుతుంది ప్రవక్త కూడా భయపడుతున్నాడు ఇంత భయంకరమైన పరిస్థితి ఉంటే దేవుడు ఎట్లా చూస్తూ ఊరుకున్నాడు ప్రవ్వ అని ఆయన కూడా బాధపడతాడు భయపడతాడు ఏమైపోద్దు ఏం ఏం జరుగుతుంది అని ఆయన బిడ్డలకి ఏమైపోద్దని భయపడతా ఉంటారు కదా ఆయన ఏం చెప్తున్నక్కడ ఆయన నాకు ఏమి సెలవిచ్చను నా వాదం విషయమై నేనేమి చెప్పదునో చూసినే నా కావలి స్థలం గోపురం మీదను కనిపెట్టుకొని ఉందిననుకునగా యహోవ నాకు ఇలాగూ సెలవిచ్చాను అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడే దేవుడు కదా ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడు ఏం ఏం మాట్లాడుతున్నక్కడ చదువువాడు పరిగెత్తుచు చదవ వీల్లగనట్లు చదివేవాడు పరిగెత్తేవా చదివేవాడు పరిగెత్తుడు కాని పరిగెత్తే వాడు కూడా చదవ వీలగినట్లు ఆ దర్శనము విషయమై పలక మీద స్పష్టంగా రాయమన్నాడు నీకు ఏమైతే దర్శనం చేసినామో ప్రతి ఒక్కరు చదవాలా పరిగెత్తే ప్రతి ఒక్కరు చదవాలా వాడికి అర్థం కావాలా మనుషులు పరిగెత్తున్నారు కదా ఈ లోకంలో ఏదోదో చేద్దామని పరిగెత్తుంట ఏం కాదు అక్కడ ఆయన ఆయన ఆయన ప్రభు నడిపించింది నువ్వు ఎంత ప్రయత్నించినా ఏమి కాదు ఆయన విధానం అంతే ఆ దర్శన విషయము స్పష్టంగా రాయమనడు ఎక్కడ రాయాలా వాళ్ళ హృదయాల మీద రాయాలా తర్వాత పలకల మీద రాయాలా మనుషులకు చూపించాలా ఆ హృదయంలో ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును కాబట్టి కొంత టైం ఉంది హబక్కు అది కొంచెం టైం ఉంది ఆ నిర్ణయకాలం జరుగుతుంది కాబట్టి సమాప్తం అది ఆతురపరుచున్నది అంటే అది కంపెనీగానికి ఆతురపరుచున్నది అది తప్పక నెరవేరుతుంది అది ఖచ్చితంగా జరుగుతుంది అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము అది తప్పక జరుగును జాగు చేయక వచ్చను అది ఖచ్చితంగా నెరవేర్తుంది కాబట్టి నెరవేరే టైంలో ప్రవచనాలు నెరవేర్తాయి నువ్వు ప్రార్థన చేస్తే ప్రవచనాలు కూడా ఆగిపోతాయి కొంత సమయం దేవుడు ఇస్తాడు యశయో ప్రవచించుడు నీ నువ్వు చావబోతున్నా రాత్రి ఉన్నప్పుడు అని ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన చేస్తే పదిహేను సంవత్సరాలు ఆవశిచ్చిందా లేదా ప్రవచనం ఆపిణ దేవుడు కాబట్టి శిక్ష రాకముందే పశ్చాత్తపడి ప్రభు వైపు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ప్రభువైపు తిరుగుతారో అప్పుడు ఖచ్చితంగా దేవుడు వాళ్ళకి ఆ శిక్ష నుంచి వాళ్ళు విడిపిస్తారు యోనా విషయం ఏం జరిగింది నినివే పట్టణంలో భయంకరమైన పాపంలో ఉంటే యోనోబై సువార్త ప్రకటిస్తే ఏమైంది దేవుడు క్షమించినా లేదా ఆ దేశం మొత్తం క్షమాపణ దేవుడి ఇచ్చిండు శిక్ష ఆగిపోయిందా లేదా ఈ చివరి కాలంలో ఉపద్రవం రాబోతుంది భయంకరమైన ఉపద్రవం ఈ లోకం మీదకి రాబోతుంది రాబోయే దినాలు ఎంత భయంకరం ఉంటే మనకు తెలియదు కాబట్టి ఇప్పటి నుంచే మనం జాగ్రత్త పడాలా మన బోధలో ఉన్న వాళ్ళందరినీ మనం రక్షించుకోవాలా వాళ్ళందరినీ ప్రభులు నడిపించి అనేకులను హెచ్చరిక చేయాలా అయితే చూడండి వారు యథార్థ కాక తమతో తమలో తాము అతిశయపడుదురు వీళ్ళంతా గర్వించే గుంపనట్టు మాకేం కాదు మేము అమావంతంగా ఎత్తపడతాం గాలిలోకి వెళ్ళిపోతాం మాకేం కాదు అని చెప్పి చెప్పే గుంపనట్టు అయితే నీతిమంతుడి విశ్వాసం మూలంగా బ్రతుకుతుడంట ఎప్పుడైతే నువ్వు ఆయన నీతిని అనుసరించి నువ్వు నడుచుకుంటావో నీతిమంతుడైన ప్రభువును ఎప్పుడైతే నువ్వు నమ్ముకుంటావో నువ్వు బ్రతుకుతూ ఆయన వాక్యమే నీతి ఏ నీతిమంతుడు కదా ఏ వాక్యం ఆయన వాక్యని నమ్ముకొని ఎప్పుడైతే నువ్వు హబకుకు కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ అనేకులు సిద్ధపరుస్తావో నువ్వు కాపాడబడతావు ఎందుకంటే నువ్వు ఉందెక్కడా కావాలి గోపురం ఉన్నత స్థితిలో నువ్వు ఉండవు అందుకు దేవుడు నేను పెట్టిండో నువ్వేం చేస్తూ బాకా అరుపు అరుస్తూను సింహం వల్ల గర్జించి అనేకుల్ని నువ్వు హెచ్చరించాలా ఇప్పుడు మనం వషయ గ్రంథంకి వెళ్ళిపోతాను వాక్యాన్ని ముగిస్తాను ఇంకొంచసేపట్లో చూడండి నాలుగో వచ్చిన చూడండి ఒకసారి నాలుగో వచ్చిన ఒకడు మరి వాదించుతున్నా కానీ మూడో వచ్చినం కాబట్టి దేశము ప్రలాపించుచున్నది దేశం ఎట్లుంది ఇప్పుడు ప్రలాపిస్తుంది దేశమంతా ప్రలాపిస్తుంది దుక్కిస్తుంది వాళ్ళ ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి దాని పశువులను ఆకాశ పక్షులను కాపరస్తులు అందరినీ క్షీణించున్నారు అందరు క్షణీ గుంపులు సంబంధించింది దేశంలో గుంపులు తెగలు ఇవన్నీ ఆకాశ పక్షులు పశువులు ఇవన్నీ గుంపులకు సంబంధించింది రకరకాలమైన గుంపులు ఆ పేతు రాసిన పేతులు దర్శనంలో ఛతస్వరాజ జంతువులు అవన్నీ కదా అవన్నీ ఒక గుంపులకు సంబంధించింది అన్నట్టు అవన్నీ క్షీణిస్తున్నాయి అంట సముద్ర మస్య్యములు కూడా అంటే గతించిపోతున్నాయి అంట ఎందుకు పాపము వాళ్ళ మీద కూడా వచ్చింది వాపము ఎప్పుడైతే ఆదు అవవాదం పాపం చేసిండో ఈ సృష్టి మీద ప్రతి జీవు మీద పాపం వచ్చేసింది అందుకే ఆ జీవులన్నీ ఆదాములు ఉన్నప్పుడు అన్నీ కలిసిమెలిసి ఉన్నటి గొర్రెలు పొట్టేళ్లు పులులు సింహాలన్నీ కలిసి ఉన్నటి ఎప్పుడైతే పాపం వచ్చిందో అక్కడి నుంచి వాటికి ద్వేషం సమాధానం ఇప్పుడు అసమాధానం వచ్చిందో అన్నదమ్ముల మీద వైరం వచ్చి వచ్చిందో మొత్తం పాపము విస్తరించిపోయి జంతువులు జంతువులు చంపుకొని తింటాం ఇవన్నీ వచ్చి అంతకుముందు లేదు అట్లా పాపము మనిషి నుంచి ఈ లోకానికి కూడా అంటే పశువుల మీద కూడా పాపం వచ్చేసింది అందుకు అవి క్రూరంగా తయారైపోయి మనుషులను చంపుకొని తింటుని జంతువులను చంపుకొని వేటాడు తింటా ఎంత భయంకరం కదా యాజకులు చేయటం వాళ్ళు చేసే తప్పుల వల్ల దేశము దేవుడు నీకు అప్పు నీకు బయట తీసుకొచ్చి ఒక స్థానంలో మనల్ని పెడితే మనం ఏం చేస్తాం ఈ రోజు నాకెందుకులే నాకేం పట్టిందిలు అన్నట్టు కాదు కదా మొత్తం క్షీణించిపోతుంది నాలుగు వచ్చినప్పుడు చూస్తే ఒకడు మరి ఒకరితో ప్రయోజనం లేదు ఎంత చెప్పినా కూడా ప్రయోజనం లేదు ఒకరిని గద్దించిననో కార్యం కాకపోవును గద్దించినా కూడా కార్యం లేదు కావట్లేదు ఎందుకంటే గద్దింపుకు లోబడితే కదా దేవుడిని హెచ్చరించినప్పుడు నువ్వు దానికి లోబడితే నువ్వు స్వీకరిస్తుంటే ఏమవుతుంది కార్యం జరుగుతుంది ను దేవుని సరెండర్ అవుతాను నీ జనులు యాజకునితో జగడమాని వారిని పోలి ఉన్నారు నేను చెప్తున్న ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఒకనొక దినము దేవుని బిడలు యాజకులు అడుతారు ఇంతకాలం మీరు మమ్మల్ని అబద్ధాలు చెప్పి మమ్మల్ని మోసగించిండ్రు మీరు చెప్పి అంత అబద్ధ బోధలన్నీ వాళ్ళతో యాజమాడుతారు వాళ్ళ వాళ్ళని నిలదీసి మాట్లాడతారంట ఇక్కడ ఉంది వాక్యం నీ జనులు యాజకునితో జగడమని వారిని పోలి ఉన్నారు జగన్ ఆడతారు ఇంతకాలం మీరు యాజకత్వం చేస్తూ మాకు అంత అబద్ధాలు చెప్పి మి మమ్మల్ని మోసగించిండ్రని చివరికి తెలుసుకొని అప్పుడు సత్యాన్ని వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి అప్పుడు వాళ్ళు అతసాక్షులు అవుతారు ఇంతకాలం మేము మోసపోయినవి అబద్ధ బోధలు వైపు చూసి అని చూడండి పాస్టల్ని అడిగే టైం దగ్గర పడిపోయింది అందుకు మన జాగ్రత్తగా మన వాక్యం బోధించాలా నువ్వు సత్యమే చెప్పాలని నువ్వు నీకు ఎంతగా దేవుడు చూపించినా ఎంత బయలుపరిచినా గాని నీకు ఉన్న కొంచెంలో కాని స్థితిలో కానీ నువ్వు సత్యమే చెప్పాలా అబద్ధ వాక్యాలు చెప్పద్దు ఇక్కడ వాక్యం ఉంది వాళ్ళు పట్టుకొని అడుగుతున్నారంట ఏమవుతుంది అప్పుడు అడిగినప్పుడు చంపొచ్చు కూడా నేను అబద్ధం చెప్పినని మనుషుల ద్వేషాలు అటువంటి ఎందుకంటే ఇంతకాలం మమ్మల్ని అబద్ధంలో నువ్వు మమ్మల్ని చేసినావు ఇప్పుడు సత్యం తెలిసింది మేము అనుకున్నది ఒకటి ఇక్కడ జరుగుతుంది ఒకటి మీరు ఏం చేసే ఎంతకాలం అని అంత భయంకరంగా వాళ్ళు అడుగుతున్నారు ఆ టైంలో అందుకు యాజ అందుకే యాకో ప్రశ్న పత్తులు మీలో అనేకులు బోధకులు కాగొండడు అంటాడు కఠినమైన శిక్ష ఉంటుందంట బోధకులకి ఆ వాక్యం ఇదే హెచ్చరిస్తుంది వాక్యం చూడండి కాబట్టి ఈ అధ్యాయం మొత్తం నేను నేను చెప్పను కొన్ని వాక్యాల నేను చూసి నేను ముగిస్తాను అది ఆరో వచ్చిన చూడండి పగలు కాబట్టి పగలు నీవు కూలుదువు రాత్రితో కూడా ప్రవక్తలను కూలును ప్రతి ఒక్కరు కూలిపోవాల్సిందే నీ తల్లి నేను నాశనం చేతున్నంటే తల్లి అంటే మీరు అర్థం చేసుకోండి ఆత్మీయ మీకు అర్థమైపోయింటది ఈ పాటికి మొత్తం నాశనం అది కూలిపోవాల్సిందే ఎందుకంటే అబద్ధ బోధ కూలిపోవాల్సిందే అది ఏదైనా సరే ఏ డినామేషన్ అని సరే ఏమని కానీ అందుకు నా జనులు జ్ఞానం లేని వారై నశించున్నారు ఎందుకంటే ఇది నాశనం ఎందుకు వస్తుందంటే జ్ఞానం లేక జ్ఞానం కొదువైందా విస్తారమైన జ్ఞానం ఉంది కదా దేవుని దగ్గర నువ్వు జ్ఞానమును విసర్జించున్నావు కనుక నాకు యాచకుడు కాకుండా నేను నిన్ను విసర్జితును దేవుని జ్ఞానం దేవుని తృణీకరించిన వాడు యాజకుడిని ఖచ్చితంగా దేవుడు తొలగించేస్తాడు తీసిపడేస్తాడు నువ్వు నీ దేవుని ధర్మశాస్త్రం మర్చితే కనుక ఇక నేను నీ కుమాలను మరుతును ఇంత భయంకరంగా ఉంది చూడండి యాజకులు అందుకు ఇస్రాయిల్ దారాన్ని ఎందుకు హచ్చరిస్తున్నా అక్కడ అంటే మీరు జాగ్రత్తగా ఉండాలా విషయం ప్రభు మాట్లాడుతుండ్రు అయితే ఇప్పుడు మనం ఏం చేయాలా కీర్తన గ్రంథంలోంచి ఒక వాక్యం చూపించి నేను వాక్యం ముగిస్తా కాబట్టి ప్రతి జీవితాలను ఇప్పుడు మనం ఏం చేయాలా ఆయన సత్యమునికి వచ్చిన జ్ఞానం సత్యమును కనిక్రమును దేవునికి వచ్చిన జ్ఞానం మనుషుల్లో లేదంట అందుకు మనుషులు తప్పిపోతున్నారు ఏం చేసిందో దినం మనం చూసినాం అపోస్తులు ప్రావక్ తెలిసిన పునాది మీద మనం కట్టబడాలని కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది తెలుసా కీర్తన గంధం పదకొండో అధ్యాయము మొదటి రెండు వచనాల్లో మనం చూసినాక ఈ వాక్యాన్ని మనం ముగించుకుందాము కీర్తన గంధము పదకొండో అధ్యాయములు మొదటి నాలుగు వచ్చ నాలుగైదు వచ్చినాలు మనం చూస్తున్నాము కీర్తన గంధం పదకొండవ ధ్యేయము మొదటి నాలుగు వచ్చినాల్లో యహోవా శరణ జోచి ఉన్నాను అంటే నేను దేవుణ్ణి నమ్ముకునున్నాను పక్షి రాజు వల్లే పక్షి వల్ల నీ కొండకు పారిపోమ్ము అని మీరు నాతో చెప్పుట ఉపద్రవం చూసి నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు నేను నమ్ముకున్నా అని చెప్పి కానీ పక్షి వలె నీ కొండకు పారిపో అని నువ్వు మా నాకు నాతో ఎందుకు చెప్తున్నారు మీరు పారిపోమని ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు పారిపోవాలన్నా ఏలియాతో ఎలిష అంటాడు గెహాజి అంటాడు గెహాజీ ఇది ధనము సంపాదించటకు ఇది సమయమా ఆస్తు అంతస్తులకు సంపాదించటకు ఇది సమయమా అంటాడు గహా గెహాజ్తో గెహాజీ ఎలిషతో పాటు ఉన్నాడు కానీ ఆయన హృదయం ఈ లోకంలో ఉంది సగం సగం లోకము సగం మీ ఉన్నాడు కానుకలు అవన్నీ తీసుకొచ్చి ఆయన తనకి ఇస్తే అనేమండు నాకు అవసరం లేదని చెప్పి ఎలిషా చెప్తే ఈయన ఏం అంత మంచి కానుకలు ఎందుకు వదిలిపెట్టాలని చెప్పి ఏం చేసిండు ఎలీషా అక్కడ ఉండగానే ఎలీషాకు తెలియకుండా రహస్యంగా పోయి కానుకలు తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టుకొని వచ్చి ఏమి తెలియని వాళ్ళలాగున్నాడు అప్పుడు దేవుడు దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ ఎలీషా ద్వారా ఇది ధనము సంపాదించడానికి ఇది సమయమా అన్నాడు ఈ లోకంలో మనుషులు ప్రయాసపడుతున్నారు కదా ఏదేదో చేసుకోవాలని ప్రయాసపడదు చేసుకోవాలి కదా అన్ని చేసుకోవాలా ఎందుకు చేసుకోవాలా ఈ లోకంలో మనకి ఎందుకు ఇచ్చిండు ఉద్యోగం ఇచ్చిండు అన్ని ఇచ్చింది కదా ఎందుకు ఇచ్చింది ఈ లోకంలో ఒక పని కొరకు ఈ లోకంలో ఒక యాత్రుడిగా ఉన్నావు కాబట్టి నీకు అవసరం కాబట్టి కానీ ఈ లోకమే నీదన్నట్టుగా ఉంటే అది అది కష్టం కదా ఈ లోకంలో నువ్వు ఒక పని కొరకు కాబట్టి నీకు టూల్స్ అవసరం కాబట్టి దేవుడు అన్ని ఇస్తున్నాడు కానీ ఇదే శ్వాశ్వతం అనుకొని అసలైన పని వదిలిపెట్టేసి నువ్వు పరలోకం నుంచి కిందకు దిగి ఒక పని కొరకు అది ముగించుకొని నువ్వు తిరిగి మళ్ళీ పరలోకం పోవాలా మన ప్రభు ఏ రీతిగా పోయిండు ఆ రీతిగా ముగించుకొని అలాంటిది ఈ లోకాన్ని అంటి జీవిస్తుంటే అందుకే భూ సంబంధం వాటి మీద మనసు పెట్టుకోవద్దంటే ఈ లోకంలో మనసు పెట్టుకొని అక్కడే ఉండిపోయేటట్టుగా ఆరి స్థితిగా ఉన్నారు అప్పుడు ఏం జరుగుతుంది అక్కడ ఈ లోకంలో పడిపోతారు పక్షి వాళ్ళని కొండకు పారిపోమని మీరు అంత ఎట్ట నేను ఎట్లా పారిపోవాలా ఎంత భయంకరమైన శిక్ష ఈ లోకం మీదకి రాబోతుంటే నేను ఉపద్రవాన్ని ఎదుర్కోవాల్సింది పోయి నేను ఎట్లా పరిగెత్తి పారిపోవాలా రెండవ వచ్చింది చూడండి దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు సైతాన్ శక్తులు విల్లు బాణాలు రెడీగా ఉన్నారు దేవుని బిడల మీద నేను చూస్తున్నది అని హబక్కు చెప్తున్నాడు అక్కడ దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు చీకటిలో యథార్థ హృదయుల మీద వేయుటకై తమ బాణములు నారియందు సంధి చేసి ఉన్నారు చీకటిలో వాడు చీకట్లను ఉంటాడు సైతాను వాడు చీకట్లో ఉన్నవాడు నీ మీదకు బాణాలు వేస్తుంటే నువ్వు చూడగలవా వాడు బాణాలను నువ్వు చూడగలవా నీ ఆత్మ మేల్కొన్నప్పుడు అవన్నీ దేవుడు నీకు చూపిస్తా ఉంటాడు వాడు ఏ రీతికి నీ మీద బాణాలు వేస్తున్నాడు ఎట్లా నిన్ను కొట్టాలని చూస్తుండో ఖచ్చితంగా దేవుడు చూపిస్తాడు చీకట్లో ఉన్నవాడు నీకు కనిపిస్తాడా సైతాను ఎప్పుడు చీకట్లో ఉంటాడు వాడు అక్కడి నుంచే వాడు మనమే ప్రయత్నం చేస్తా ఉంటాడు మాటు వేస్తుంటాడు వాడు పొదల నుంచి సింహం పొదల నుంచి వచ్చి అమాంతంగా వచ్చి పైన పడినట్టు దేవుని బిడల మీద అది పడుతున్నాడు వాడు ఆ రీతిగా వాళ్ళు గ్రహించలేని స్థితులు ఉన్నారు కాబట్టి మనం చెప్పాలా అనేకులు మనం సిద్ధపరచాలా అది మన ఈ చివరి కాలంలో అందుకొరకు దేవుడు మనల్ని ఇంతకరం కాపాడిండు ఎన్ని శ్రమలు నీకు ఎన్ని కష్టాలు ఉన్నా కానీ వాటి అన్నిటి దేవుడు విడిపించి నీకు మరణమగినంతగా చనిపోయే స్థితిలో ఉన్నా కానీ దేవుడు నేను కాపాడి ఎన్నో యాక్సిడెంట్ ద్వారా ఎన్నో మరణం ద్వారా ఎన్నో రోగం నుంచి ఎంతో శ్రమల నుంచి దేవుడు నేను కాపాడినంటే ఇంతకొరకే వాళ్ళ దృష్టిలు ఎందుకు పెట్టున్నారు బాణాలు వేస్తున్నారు అప్పుడు ఏం జరుగుతుంది అక్కడ ఇక్కడి నుంచి వాక్యం టోటల్ మారిపోతుంది చూడండి ఎట్లా వేసిన బాణాలు ఉన్నప్పుడు టోటల్ గా వాక్యం మూడవ వచ్చినం చూస్తే పునాదులు పాడై ఉండగా నీతి ఏమి చేయగలరు చూడండి సడన్ గా వాక్యం షిఫ్ట్ అయిపోయింది చూడండి అక్కడేమో బాణాలు వేస్తూ వాళ్ళు రెడీ ఉన్నారని చెప్తుంది ఇక్కడికి వచ్చే వరకు మూడవచ్చనికి వచ్చేవారికి టోటల్ గా వాక్యం మారిపోయింది అది ఎట్లా ఉందంటే పునాదులు పాడైపోగా నీతి మంతులు ఏమి చేయగలరు క్వశ్చన్ మార్క్ అక్కడ ఈ లోకము దేవుని బిడల పునాదులు పాడైపోయినాయి అసలైన పునాదు మీదకి రావాల్సింది పోయి వేరొక పునాదులు వేసుకొని పాడు చేసుకున్నారు అబద్ధ బోధలతోని మతపరమైన జీవితాలతోని వాళ్ళ జీవితాలు మొత్తం పాడు చేస్తున్నారు ఇప్పుడు నీతి ఏం చేస్తున్నారు ఏమి చేయగలరు నువ్వేం చేయగలవు ఆ పునాదులు నువ్వు పాడు నువ్వు సరి చేయగలవా ఆ పునాదులు బాగు చేయగలవా చూడండి నీతిమంతులు ఏం చేస్తున్నారు ఈరోజు పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేస్తున్నారు ఈరోజు బాగు చేస్తున్నారా ఏం చేస్తున్నారు హబకుకు వేదంతోని ప్రార్థన చేస్తున్నాడు కనిపెట్టుకున్నాడు దేవుడు మాట్లాడిండు యాజకులను దేవుడు అడుగుతున్నాడు ఈరోజు నిన్ను నన్ను అడుగుతున్నాడు దేవుడు ఈరోజు ఎందుకు లేకపోయాయి దేశంలో కనికరము దేవునికి ప్రేమ జ్ఞానం లేకపోయా అంటే చెప్పలేదు మనుషులకి అంతే అందుకు లేకపోయా యహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు ఆయన సింహాసనము ఆకాశం ముందున్నది ఆయన నరులను కన్నులారా చూచుతున్నాడు తన కనుదృష్టి ఆయన వారిని పరిశీలించుతున్నాడు ఆయన పరిశుద్ధాలయంలో నుంచి చూస్తున్నాడు ఆయన సమస్తాన్ని చూస్తున్నాడు ఆయన నీ హృదయం అనే పరిశుద్ధాలయంలో ఆయన నీలో నుంచి చూస్తున్నాడు దృష్టించి నువ్వు ఆయన ఆయన నువ్వు చూడగలవా ఆయన కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది ఆయన హృదయం ఈ లోకమంతా వేదంతో ఉంది అలాంటి హృదయం మనలో ఏసు నీలో ఉంటే మనకు కూడా అలాంటి హృదయం వేదన మనకు ఉండాల ఈ రోజు ఉందంట ఆ రీతిగా మనం పరిశీలించుకోవాలా తర్వాత ఐదవ వచ్చిన నీతి మంతులను ఆయన పరిశీలించును ఆయన పరిశీలిస్తాడు ఈ రోజు నిన్ను నన్ను పరిశీలిస్తున్నాడు ఈరోజు మనల్ని పరిశీలిస్తున్నాడు నీ హృదయం ఏ రీతిగా నా హృదయం ఏ రీతిగా ఆయన పరిశీలించేవాడు దుష్టులను బలాత్కార శక్తులు ఆయనకి అసహ్యులు దుష్టత్వంలో ఉండేవాళ్ళు బలాత్కారం చేసి ఆయన ఆశక్కులు కానీ నీతి మీద ఆయనకు అనుదృష్టి ఎందుకంటే వాళ్ళే చేయగలరు వాళ్ళే వాళ్ళే నా బిడల్ని సరి చేయగలరు అందుకే నేను వాళ్ళు ఈ లోకంలో పెట్టినా ఈ లోకం నుంచి తీసుకోమని నేను ప్రార్థించలేదు ప్రభు ఈ లోకంలో ఉండా ఉండటానికి నేను పెట్టినా దుష్టి నుంచి కాపాడమని ప్రార్థిస్తాను లేచి ప్రభు ప్రార్థనంతే కాబట్టి ఎందుకు ఈ లోకంలో మనం పెట్టిండంటే ఇవన్నిటి మనం చేయటానికే కాబట్టి ఈ చివరి కాలంలో మనము ఏ రీతిగా ప్రభు కొరకు నిలబడాలా అనే విషయము మనకు ప్రభు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరిని మనము ఆయన ముద్రలోకి నడిపించాలా దేవుని ముద్ర ప్రతి ఒక్కరిని ఒకసారి ఏహెచ్కల్ గ్రంథంలో మనం చూసినప్పుడు చూడండి దానికి ముందు ప్రకటన గ్రంథంలో ఒక వాక్యం చూస్తాం కాబట్టి ఇవన్నీ దేవుడు ఎందుకు ఆ రీతిగా చెప్తున్నప్పుడు ఈ పునాదులు ఇవన్నీ కూడా ఒక మెజర్మెంట్ సంబంధించింది పునాది కట్టాలంటే ఒక కొలత కావాలా పత్తిది కొలతనే ఆత్మీయ జీవితం అంత సంబంధించింది కాబట్టి దేవుడు మనల్ని కొలత వేసినప్పుడు మన జీవితాల కొలతకు కరెక్ట్ గా ఉన్నాయా అనేది మనం అర్థం చేసుకోవాలా అందుకే ప్రకటన గంధం పదకొండో అధ్యయం మొదటి వచ్చంలో యోహన్ భక్తుడికి ఒక చే ఒక కర్ర ఇస్తున్నాడు అక్కడ దేవుడు కొలకర్ర మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలిపీటమును కొలత వేయమన్నాడు అక్కడ దేవుని ఆలయమును బలిపీటం కొలకర్ర అంటే దేవుని వాక్యంతో కొల ఇలాంటి వాక్యాలు మన సంఘాలు చెప్తే ఏమవుతుంది చాలా కష్టం కదా వాళ్ళు స్వీకరించరు దేవుడు మేస్త్రి పనిచేసిండు బైబుల్ అంటే ఎవరైనా ఆమోసు గ్రంథంలో చూస్తున్న ఏడో అధ్యాయం ఏడవచ్చినలో ఏసు ప్రభు మట్టపు గుండు పట్టుకొని గోడమి నెలబడి గోడక గుండుదారం వేస్తున్నాడు గోడ కరెక్ట్గా ఉందా లేదా అని గోడ అంటే దేవుని బిడ్డలకు సాదేశం మట్టభు గుండ వాక్యానికి సాదేశం దేవుడు మట్టభు వాక్యం మీల మీద పెట్టినప్పుడు వాక్యంతో నేను పోల్చుకున్నప్పుడు నువ్వు ఆ కొలతో తగినట్లు ఉన్నావా అని అంటే రెండోసారి మనం వాక్యం చెప్పని కూడా ఎవరు పిలవరు ఇవన్నీ ఆత్మీయ సత్యాలు కనీను ఎరిగిన రీతిగా దేవుడు మనకి ఎన్నో విషయాలు ముందుగానే బయలుపరిచిండి కానీ మనమే వాటిని ప్రకటిస్తలేమంతే ఆ రీతిగా ప్రకటించకపోవటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా అదే వాక్యం విని అట్టనే ఉండిపోతున్నారు కొత్తదాన్ని మేము కనిపించదన్నట్టు వాళ్ళకి చూడండి ఆలయమును తర్వాత బలిపీఠను కూడా కొలత ఉన్నాడు రెండు ఏంది చెప్తున్న నీ హృదయాన్ని కొలత నీ నీ జీవితాన్ని కొలత తర్వాత నీ ఆత్మీయ జీవితాన్ని తర్వాత నీ ప్రార్థన జీవితం బలిపీఠం అంటే ప్రార్థన జీవితం సంబంధించింది నీ ప్రార్థన జీవితాన్ని కూడా దేవుడు కొలత ఈ రోజు అలాంటి కొలతకు మనం ఉన్నాం అనేది ఇది అందరికీ హెచ్చరికనే ఎందుకంటే చెప్పే నాకు కూడా హెచ్చరికనే ప్రతి ఒక్కరు హెచ్చరికనే రెండు అంచలు వాక్యం ఎందుకంటే దేవుడు ఆ రీతిగా ఎందుకు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఆ రీతిగా సిద్ధపరుస్తున్నాడు ఇక మీదట మీరు ఆ రీతిగా ముందుకు పోవాలని తర్వాత ఆలయంలో ఉన్న వారందరినీ పూజించే వారు అందరినీ లెక్క అక్కడ కొలత కొలత వేయమంటున్నాడు అంటే పూజించే వాళ్ళు మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరిని దేవుని బిడ్డల్ని కొలత వేయమంటున్నాడు ఆ కొలతకు సరిగా ఉన్నవన్నప్పుడు మట్టభూని దించేసినప్పుడు రెండు గుంపులు విజింపబడ్డాయి అక్కడ ఆమోసు గ్రంథములు చూస్తే అప్పుడు ఆ కొలత చేసినప్పుడు ఆ మట్టభూని దించినప్పుడు ఏం చేసిండు ఒక యాజకుడు ఆమోసుకు వ్యతిరేకంగా ప్రవచించిండు అని రాజుకు పోయి చెప్పిండు చెప్పిండు అబద్ధ సాక్ష్యం చెప్పి ఆమోసు నుంచి అక్కడి నుంచి పంపేయాలని ఆమోసిని అక్కడి నుంచి వే కానీ యాజకుడు ఏం చేస్తున్నాడు రాజుకు అబద్ధాల వాక్యాలు చెప్పి జనులకు అబద్ధ వాక్యాలు చెప్పి మంచి కూర్చున్నాడు అక్కడ కానీ దేవుడు చూస్తున్నాడు తన బిడ్డలు నశించిపోతున్నారు అని చెప్పి దేవుడు ఆమోసును ప్రవక్తను లేపి పోయి దక్షిణ దిక్కు పోయి ఒక ప్రవచించమంటే ఆమోసు పోయి ప్రవచించాడు ఎక్కడో గొర్రెలు కాసుకుంటాడు పశువులు కాసుకుంటాడు అడవులు ఎక్కడో పశువులు కాస్తున్నాడు అక్కడ ఎక్కడో ఏదో పనిచేసుకోవని దేవుడు ఆ టైంకి దేవుడు ఆమోసు బయలుపరిచి దేవుని వాక్కును అక్కడ ప్రకటించినప్పుడు ఆశ్చర్యం కదా యాజకుడు మళ్ళీ ఇంకొక ప్రవక్తను ఎందుకు పంపిస్తాడు అక్కడికి దేవుడు అంటే వాళ్ళు సరిగి లేరన్నట్టే కదా ఎందుకు దేవుడు ఒక చిన్న గుంపు లేపుతున్న ప్రపంచం అంతా శివకు లేరా ఒక పాస్టర్ చెప్తున్న కలలో దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన నువ్వు లేచి నీ గ్రామానికి వెళ్ళు నేను ఇక్కడ ఏం చేయాలని నేను చెప్తాను అన్నప్పుడు ఆయన లేచినంట కళలో అక్కడ ఆయన మాట్లాడుతున్న దేవుడు కళలో మాట్లాడుతున్నా ఆయన స్వరం విని ఆయన మాట్లాడుతున్నట్ట ఏమని ప్రవ్వ ఇంతమంది ఇన్ని సంఘాలు ఉన్నాయి కదా ప్రవ్వ మా ఊర్లో ఐదు సంఘాలు ఉన్నాయి కదా ప్రవ్వ ఐదు సంఘాలు ఐదు రకాల పాస్టల్లో ఉన్నారు కాదు పర్వ నన్నెందుకు పర్వ ఈ గ్రామాన్ని పోతున్నా వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు నా పని చేస్తలేరు అందుకు నేను నేను ఏర్పరచుకున్నా నేను నేను అక్కడ పంపిస్తున్నాను అన్నాడు అక్కడ చెప్పండి ఈ వాక్యం అట్లనే కనిపిస్తుంది కదా యాచకుడు ఉన్నంగా ప్రవక్త ఎందుకు లేపుతుండే దేవుడు నీ యాచకత్వం నీ లెక్క సరిగ్గా లేదని నీ కొలత సరిగ్గా లేదని ఎందుకంటే వాడు సరిగ్గా లేకపోతే వాళ్ళు నమ్ముకున్న దేవుని బిడ్డలు అదే అబద్ధ బోధలో ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోరు కదా వాళ్ళు నశించిపోతారు అందుకు ప్రవక్తలను పంపించి హెచ్చరిస్తూ ఉంటున్నాను అందుకు హెచ్చరిక అంటే ఎవరికి ఇష్టం ఉండదు నీ జీవితాన్ని నువ్వు ఈ రోజు నా జీవితాన్ని నేను కొలత వేసుకోవాలా ఇంకేమైనా లోపాలు ఉన్నాయా ఇంకా నా ఇంకనా వాక్యానికి విరుద్ధంగా ఏమైనా ఉన్నాయా ఇంకేమైనా బలహీతలు ఉన్నాయా ఈ రోజు ఈ వాక్యంతో మనం కొలత వేసుకోవాలా నా ప్రార్థన జీవితంలో ఇంకేమైనా తక్కువ ఉందా కొలతకు సరిగా ఉన్నానా లేదా ఈ వాక్యం చెప్తుంది ఆ రీతిగా యోహోన్ భక్తుడు కొలకారం ఈ రోజు నీకు కూడా దేవుడు కొలకరిస్తాడు నువ్వేం చేయాల కొలత వేసి ఆ కొలతకు సరిగా నువ్వు వాళ్ళని మెజర్మెంట్ చేసినప్పుడే అది కంచి పర్ఫెక్ట్ అయిన గోడలాగా ఉంటుంది కరెక్ట్ గా ఆ గోడ నిలబడతాది అన్నట్టు అది అపోస్తులు ప్రవర్తిసిన పునాది ఆ పునాది మీద ఉండాలంటే నువ్వు గుండెగారం దేవుడు ఇవ్వాలా నువ్వు దానికి మెజర్మెంట్ చేసే శక్తి కూడా నీకు అవసరం కదా భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి చివరిగా నేను వాక్యాన్ని ముగిస్తున్నాను ఎందుకన్నప్పుడు జక్రే గంధం చూడండి ఒకసారి జక్రేగంధం ఐదో అధ్యాయంలో మొదటి వచనంలో నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను ఆయన చూస్తున్న దర్శనంలో ఒక పుస్తకము నాకు కలిపోస్తే ఎగిరిపోతుందంట ఎక్కడ ఎగిరిపోతున్నది నీకేమి కనబడుతున్నదని అతడు నన్ను అడుగగా రెండో వచనంలో జక్రేగంధం ఇరవై మూల నిడివియు పది మూరల వెడల్పు ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నది అంటేని అంటే దాని మెజర్మెంట్ నేను చేసిన ఇందాక థర్టీ ఫీట్ వింటు ఫిఫ్టీన్ ఫీట్ దాన్ని దాన్ని స్క్వైర్ చేస్తే నాలుగు వందల యాభై ఎస్ఎఫ్టీ అని వస్తుంది అక్కడ కొలత అంటే అంత ఎస్ఎఫ్టీ అంటే ఫోర్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఎడల్పులో ఆ పుస్తకం అంత పెద్దది ఆ కొలత అది ఎగిరిపోతా ఉందంట అయితే అప్పుడు మూడవచనంలో ఆయన మాట్లాడుతుండు అందుకతో నాతో ఇట్లా ఇది ఏ ఇది భూమి అంతటది బయలు మీదకి బయలు వెళ్ళి శాపమే ఇది భూమి ఎంతటి మీదకి శాపం ఈ లోకం మీదకి శాపం రాబోతుంది ఈ లోకం మీద శిక్ష రాబోతుంది ఎప్పుడైతే నువ్వు అందుకే వాక్యం ప్రవేశ కుమార్ని మీరు త్వరగా ముద్దు పెట్టుకుని లేకుంటే మిమ్మల్ని కొట్టును అనేది వాక్యం అందుకు మనుషుల్ని పాపం నీ మీదకి ఉపద్రవం రాకముందే నీ జీవితం నీ కాలం ముగించక నీ జీవితాన్ని చక్క పెట్టుకోవని అనేకులకు మన సువార్త చెప్పి వాళ్ళని ప్రభుత్వత లేకుంటే వాళ్ళు ఖచ్చితంగా శిక్ష తప్పదన్నట్టు కృప ఉన్నప్పుడే ఇది కృపకాలం దేవుడి కృప ఇచ్చినప్పుడే నువ్వు ఏం చేయాలా నీ జీవితం నువ్వు మార్చుకోవాలా ఆయన క్షే ప్రేమయుడు ఎంత ఘోర పాపని క్షమించేవాడు అని అలాంటి ప్రేమ సువార్త దేవుని వాక్యాన్ని మనం ప్రకటిస్తే వాళ్ళ జీవితంలో ప్రభు సమర్పించుకుంటారు ఆ శిక్ష నుంచి వాళ్ళు విడుదల పొందుతున్నారు దానికి నువ్వు కార్మకుడు కావాలా చూడండి చూడండి వాళ్ళు దానికి ఒక పక్కను రాసి ఉన్న దాన్ని బట్టి దొంగిలించి వారందరూ కొట్టివేయబడతారు రెండవ పక్కన రాసిన దాన్ని అప్రామాణికులందరూ కొట్టివేయబడతారు అందరూ నశించిపోతారు ఎవరు కూడా విడిచిపెట్టరు కాబట్టి ఇప్పుడు చివరిగా ఒక వాక్యాన్ని ముగిస్తాయి కాబట్టి వీళ్ళందరినీ నిను ఏం చేయాలంటే ప్రభులను నడిపించాలా ఆయన ముద్ర ఆయన ముద్రలోకి నువ్వు తీసుకొని రావాలా ఏసు నామనే ముద్ర లోనికి నువ్వు తీసుకొని రావాలా ఎప్పుడు ఆయన ఆయనలోకి వస్తారు ఆయన ప్రొటెక్షన్లోకి వస్తారు రక్షింపబడితేనే అందుకే చూడండి ఒక వాక్యం చూసి నువ్వు ముగిస్తా ఏ గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలో అందరూ నశించినట్లు అందర నశించినట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని చిన్నవారిని కన్యకులను పిల్లలను స్త్రీలను సంపవలను కానీ ఆ గుర్తు ఎవరికుండునో వారిని ముట్టకూడదు వారు మందిరం ముందరనున్న పెద్దలను హతము చేయి మొదలు అంటే మొదటి వచ్చిన చూస్తే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది అంటే దేవుడు తన గుంపును ఎవరైతే ఆ గుర్తు ఉంటుందో ఆ గుర్తున్న వాళ్ళకి వాళ్ళ వాళ్ళ వాళ్ళ వాళ్ళ శిక్ష రాదు అన్నట్టు శిక్ష వస్తుంది అది ఎందుకు వస్తేది మన చదివితే మన పైన చదివితే మనకు అర్థమవుతుంది కాబట్టి అంత టైములు మనకి లేదు కాబట్టి నేను చెప్తాను షార్ట్ లో చెప్తున్నాను నీకు కాబట్టి ఈ గురుతు గురించి మాట్లాడినప్పుడు పాత నిబంధన కాలంలో ఇస్రాల్ ప్రజలు ఆ తెగులు వచ్చినప్పుడు ఎవరు దోరబంధనం మీద అయితే గొర్రె రక్తం పూస్తారో వాళ్ళ మీదగా తెగులు పోలే ఇది కూడా దానికి సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్కరి ఆయన ముద్రలోకి నువ్వు తీసుకొని రావాలి అది నీ బాధ్యత ఏ ప్రభులోకి జీవించిన నువ్వు ప్రొటెక్షన్ అందరినీ ప్రభులోకి నడిపించడమే ప్రొటెక్షన్ అన్నట్టు చూడండి అయితే ఆ గురుతు ఎవడి కుండినో వారిని ముట్టకూడదు అప్పుడు ఏం జరుగుతుంది అక్కడ వారు మందిరమును ముందునున్న పెద్దలను అతము చేయి మొదలు అప్పుడు ఏహెచ్కలు మాట్లాడుతు నేను తప్ప మరి ఎవడను శేషింపకుండా వారు అతము చేయుట చూసి నేను సాష్టాంగ పడ్రి వేడుకొని అయ్యో ప్రవ్వా యహోవా ఎరుశుల మీద నీ క్రోధ నీ క్రోధమును కుమ్మరించి ఇస్రాయల్లో శేషించిన వారందరినీ నువ్వు నశింపజేయదు మొరపెట్టగా ఈ రోజు నీ ప్రార్థన నా ప్రార్థన అలాంటి ప్రార్థించే వాళ్ళు ఉన్నారా ప్రభా ఆయన కళ్ళ ముందు జరుగుతుంది అదంతా కళ్ళ ముందు జరుగుతుంది ఆ ముద్ర ఎవరికి లేదో వాళ్ళంతా శిక్షకు పొందుతున్నారు కాబట్టి ఏసు ప్రభు నమ్మని ప్రతి ఒక్కరికి శిక్ష అందుకు వాళ్ళందరినీ నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు రక్షింపబడును నమ్మని వాళ్ళకి శిక్ష విధింపబడినని వాక్యం చెప్తుంది కాబట్టి ఈ సత్యని మనం నొక్కి చెప్పాలా మనం కాబట్టి ఆ ముద్రలోకి మనం నడిపించాల మనుషులందరినీ అప్పుడు అప్పుడు శిక్ష అమలు పరిచినప్పుడు ఆయన ప్రార్థిస్తూ ఏడుస్తున్నాడు అని మొరపెడితే ఆయన ఏమంటున్నక్కడ జవాబు ఏమిస్తుంది చెప్పండి అందుకు యహోవా అందుకు నాకు ఇలాగ సెలవిచ్చింది ఇస్రాయేల్ వారి యొక్క యూదా వారి యొక్క దోషము బహుఘోరంగా ఉంది వారు యహోవ దేశమును విసర్జించినని ఆయన మమ్మును కానరాడని అనుకుంటేని అనుకుని దేశముని హత్యతో పట్టణము తిరుగుబాటుతో నింపి ఉన్నారు ఎవరు నింపునరు ఇస్రాల్ పజలే నింపినారు దేవుని బిడలే ఇంత భయంకరమైన శిక్ష ఎందుకని శిక్షిస్తాడని నాకు కూడా ఒకప్పుడు అనిపించేది ప్రభావ నువ్వు జీవం దేవుడు బాబా కదా నువ్వు కనిగిరం దేవుడు కాదు ప్రభా మీ బిడలో ఎందుకు ప్రవ అంత భయంకరంగా వాళ్ళని చంపినవు ప్రవ శిక్షించిన ప్రవ తెగులు ఇచ్చిన నేను ఫస్ట్ రక్షణ పొందినప్పుడు తెలియక అనుకునేవాడిని ఎందుకంత అంతగా మనకు తెలియదు కదా వాక్యం కాబట్టి ఎందుకని శిక్షిస్తారు అనేది అక్కడ చూస్తుంది శిక్షింపకపోతే వాళ్ళు నశించిపోతారు క్రొత్త నిబంధనల విధానం అది కాబట్టి ఆయన కనికరం గల దేవుడు కదా కాబట్టి అందుకే ఆయన ఈ ఈ ఆత్మలన్నీ చనిపోయిన వాళ్ళందరూ కూడా నేను వాక్యాన్ని ముగిస్తా చనిపోయిన వాళ్ళందరం కూడా వాళ్ళందరి కోసం కూడా ఆయన ఆయన రక్తాన్ని కాచినాడు ఆయన మరణం శిలువ పొందిన తర్వాత ఆయన భూమి అగాధంలోకి వెళ్ళినట్టు మనం చూస్తే కిందికి ఆయన రక్తం తీసుకుని పోయిండు నేను ఇదిగో ఈ ఉదయంలో నేను మీ కొరకు నేను చనిపోయినా కాబట్టి నా రక్తంలోని మీకు పాపక్షమాపణ అని వాక్యం ఉంది ఎపేసిలు రాసిన పత్రికలో రెండు దిక్కుల ఉంది వాక్యం ఆయన భూమి యొక్క కింది భాగానికి వెళ్ళిపోయి ఆ వధింపబడ్డ వాళ్ళ వాళ్ళందరికీ రక్తం చూపించినప్పుడు ఎవరైతే ఆయన రక్తాన్ని ఆయన స్వీకరించే రక్షణ ఆయన ఎంత కృపగల దేవుడు చూడండి ఎందుకంటే అప్పుడు కేసులో చనిపోలేదు కదా ఎంతోమంది చనిపోయినారు కానీ వాళ్ళు ఎక్కడ అనేది ప్రశ్నార్థకమే అంత ఒక క్వశ్చన్ లాగనే ఉంటుంది అది ఇదొక కొంచెం కొద్ది విశదీకరించాల్సిన వాక్యమే కాబట్టి నేను వాక్యాన్ని ముగిస్తున్నా కాబట్టి రోజు నీ సేవా జీవితం నా సేవా జీవితంలో దేవుడు వేద్యం ఆడుతున్నాం మనతోటి కాబట్టి మనము ఆయన నామం కొరకు మనం నిలబడి అనేకులు మనం ఆయన ముద్రలోకి మనం తీసుకొని రావాలా శిక్ష అమలు పరచబడింది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది దేవుని ఉగ్రత స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొంతమందినైనా మనం ప్రభుత్వంతో నడిపించాలా ఆయన ముద్రలోకి నడిపించాలా మరి విశేషంగా దేవుని బిడలను హెచ్చరిస్తూ వాళ్ళందరినీ మనం ఆయన రా ఆయన రాకడకు మనం సిద్ధపరచాలా ఈ సత్యమైన వాక్యాన్ని మనం బోధించాలా కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలనేది ఒక వాక్యం నేను చూసిన వాక్యం ముగిస్తా ఒకటే వాక్యము ఏవేలు గ్రంథం మొదటి అధ్యాయంలో ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాం మనం మొదటి అధ్యాయము పదమూడవ వచనం యాజకులారా గోనె పట్టలు కట్టుకొని అంగలాచుడి బలిపీఠం వద్ద పరిచయం చేయి వారిలారా రోదన చేయుడి నా దేవుని పరిచారికల్లారా గోనె వేసుకొని రాత్రంతే గడుపుడి నైవేద్యమును ప్రాణార్పణమును మీ దేవుని మందిరమును రాకుండా నిలిచిపోయను లేవు నైవేద్యము అంటే ఆత్మీయశలో ప్రార్థన లేవు అన్ని నిలిచిపోయినాయి కాబట్టి యాజకులారా ఆయన పరిచారికుల్లారా ఇప్పుడన్నా మీరు గోనె కట్టుకొని దివారాతులు ఆయన సందులో ప్రార్థన చేసి గడప అంగలార్చండి ఎందుకంటే మహా ఆయన మహాదినము రాబోతుంది అది భయంకరమైన దినం యహోవ దినము బహు భయంకరమైన దినము దాన్ని తాళగలవాడు ఎవడు ఆయన ఉగ్రతను తప్పించుకునే ఎవడు కాబట్టి ఈ విషయాలు మనం అనేకులు మనం హెచ్చరిస్తూ మన ప్రార్థన జీవితంలో ఇంకా ముందుకెళ్తూ ప్రభు కొరకు కనిపెట్టుకొని మనం ఎక్కడ మనకు దేవుడు నడిపిస్తే అక్కడ పోయి మన వాక్యాన్ని ప్రకటించాలా సంఘాలకు అనేకులు మనం సిద్ధపరచాలా అలాంటి కృప ప్రభు మనకు అందరికీ అనుగ్రహించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధులకు దేవా మా ప్రియ పరలోకే జీవం గల ఏసయా నీకు ఎంతో వందాలనైనా ఇంతకాలం ప్రవ్వ మీరు మమ్మల్ని ఎంతగానో ప్రవ్వా కాపాడి ప్రేమించి మీకు ఈ దినం మమ్మల్ని నిలబెట్టుకున్నందుకైనా నీకు ఎంతో వందాలనైనా అయినా ఇస్రాయిల్ ద్వారా మాట ఆలకించమన్నారు ప్రవ్వా దేశంలోనైనా అయినా ఏసయ్యా ఎంత భయంకరంగా ఉందనే విషయం మీరు మాకు చేసి సత్యమును దేవునికి వచ్చిన కనికరం లేదు ప్రవ్వ ఎక్కడ చూసినా భయంకరమైన అబద్ధ బోధువులు ఎంత భయంకరంగా ఉంది ప్రవ్వ మనుషులందరినైనా అరీతికున్నారని ప్రవ్వ మిబిడలు బిడ్డలు ఘోషిస్తున్నారనైనా కాబట్టి వాడు గాలం వేసి ప్రవ్వ నా తండ్రి బుట్టలు వేసుకొని భయంకరంగా వాడు లాక్కొని ప్రవ్వాడు జమ చేసుకుంటున్నాడు ప్రవ్వ వాడు గర్జించి సింహం వలే ఎవడిని మింగుదా వాడు వెతుకు తీరుతున్నాడు ప్రవ్వ మేము కూడా వెతకాల నశించిపోయిన దాన్ని వెతికి రక్షించకు మనుషుకు మాడు ఇచ్చిన వాక్యం చెప్తుంది కాబట్టి మీరు వెతికి రక్షించిన ప్రభు ఎంతో మంది లోకంలో ఉన్నప్పుడు మేము కూడా వెతకాల ప్రవ్వ ఎక్కడ నశించిపోయిందో ఎక్కడ నశించిపోయిందిందో దానికోసం వెతకాల వెతికి ప్రవ్వ దాన్ని పట్టుకొని ప్రవ్వ మీ చెంత మేము నడిపించాలా ప్రావాలందరినీ మీలో మార్చుకొని మీ చెంత నడిపించాలా మీ ముద్రలోకి మేము నడిపించాలా ప్రావ ఎందుకంటే తెగులు ఆరమైనప్పుడు ఎంతో భయంకరంగా ఉంటుంది ప్రవ్వ ఎవరికైతే ఆ ముద్ర ఉండదో నొస ముద్ర వాళ్ళకి శిక్ష అని ప్రకటన గందలు మేము అది భయంకరమైన శిక్ష వాక్యం చెప్తుంది నాయన కాబట్టి ప్రవ్వ ప్రకటన కన్నా ప్రతి ఒక్క వాక్యం నెరవేరుతుంది ప్రవ్వ కాబట్టి మేము ఎంత త్వరగా ప్రవ్వ ఈ వాక్యం మేము ప్రకటించి వాళ్ళందరినీ మేము సిద్ధపరచాలా ప్రవ్వ అలాంటి సేవలకు మిమ్మల్ని అందరినీ నడిపించి బలపరచండి మా ఆత్మీయ జీవితాలను మెరుగుపరచండి మా సేవా జీవితాన్ని బలపరచమని ప్రార్థిస్తాం ఈ వాక్యం ప్రకారంగా మాలో ఇంకేమైనా బలహీతలు ఉంటే మీకు ఇష్టం లేని వాటి నుంచి మాకు దైచ్చేనైనా ఈ వాక్యం మేము స్వీకరిస్తాం మేము ఈ వాక్యం ప్రకారం ఈ రోజు నుంచి నేను జీవిస్తాను ప్రభావ నేను తీర్మానించుకుంటున్నాం ప్రవ్వ ఆ రీతికి మమ్మల్ని అందరిని ఆశీర్దించి నూతనంగా అభిషేకించి ప్రతి చోట మీకు మిమ్మల్ని పెట్టుకొని ఈ ఆరాధన అంతట్లో ప్రవ్వ మీరే ఆధిపత్యం వహించినారు మీరు మాట్లాడినారు ప్రవ్వ మేము సంపూర్ణం విశ్వసిస్తున్నాం ప్రవ్వ నైనా ఈ వాక్యం ప్రకారంగా మేము మా మార్చుకొని అనేకులకు సత్యం మేము ప్రకటించి అనేకులు మేము సిద్ధపరిచి మీ మయమార్దం మేము నిలబడాలా అనేకులను ప్రవ్వ నైనా వారి కోసం మీ విజ్ఞాపన ప్రార్థన చేయాలా ప్రవ్వ హవకు చేసిన ప్రవ్వ అని కనిపిస్తుంది ప్రవ్వ ఆ ఉపద్రవం ఎంత భయంకరంగా ఉందో కానీ మీరు కొంతకాలానికి అతను జవాబిచ్చినారు ప్రవ్వ అప్పటి వరకు అతని కావల గోపరం నిలబడి కనిపెట్టుకున్నాడు మీ కొరకు మేము కూడా ఆ రీతిపై మీకు కావల గోపరించి మీ కింద దిగొద్దు ప్రవ్వా మేము సింహం వల్ల కేకలు వేస్తూ హెచ్చరించాల మనుషులు బాకా ఓదాలా ప్రవ్వ బోర మీ స్వరాన్ని మేము మేము గజ్జించే సింహం వల్ల ప్రవ్వ కొదమ సింహం వల్ల ఆ ఉరుము లాంటి మీకు స్వరం మేము ప్రవ్వ మేము ఓదినప్పుడు ప్రవ్వా బూర మేల్కున్న వాడు కూడా నిద్రించే కూడా మేల్కాల తడు ఉలుక్కు పడి లేవాలా సిద్ధపడాలి అనేకుల డ్యూటీలు సిద్ధపరచుకోవాలా ప్రవ్వ నైనా అలాంటి సేవా జీవితంలో మిమ్మల్ని అందరినీ నడిపించి ఈ ఆరాధన పాల్గొని అందరి మీరు ఆశ్రయించి వాళ్ళ సేవా జీవితాన్ని ఆర్థిక ఇబ్బందుల సంపూర్ణ విడుదల తెచ్చండి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రతి అనారోగ్యాలని ప్రతి డిసీస్ ని ఏసు క్రీస్తు నాలో గదిస్తున్న దుష్టశక్తులరా ప్రతి శరాలను విచ్చిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను ఏసుక్రీస్తున్న నామూలు ప్రతి సంపూర్ణమైన సమృద్ధికరమైన జీవాన్ని మేము ప్రకటిస్తామైనా ఏసు క్రీస్తున్నామూలు మీరే స్వస్థపరిచి బలపచ్చి వాళ్ళు హృదయవాల్సి మీరు ప్రతి చోట మీ కొరికి మమ్మల్ని అందరూ శాసన పెట్టుకోండి రాతి మాకు మంచి నిద్ర గురించి ఏకము లేసి నేను సుఖించి గణపరచాలని మీ కృప దయచేమని ప్రార్థించినాం మా ఆత్మలను మా ప్రాణములను మా శరీరంలోను మీకే అప్పగించుకుంటున్నాం ఏసుక్రీస్తు నామూన తేవ మీరే మమ్మల్ని కాచి కాపాడి మీకు పరలోకపు దర్శనాలు పరలోప కళలు మాకు నడిపించమని మీరు ఆ కళకి మిమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని పరిశుద్ధ నామూన ప్రార్థించుతున్నాం తండ్రి ఆ మన మన ప్రవ్వైన ఏసుక్రీస్తు కృప సమాధానము అనే కనికరము కృప ఈ ఆరాధన పాల్గొన్న ప్రదర్శిస్తుల కుటుంబాలకి ఇంకా ఎవరైతే ఆరాధన కాదు వాళ్ళ కుటుంబాల అందరికీ సదాకాలం తోడైను గాక ఆమెన్